ప్రారంభ చేసింది దేవా చేసేయాల నీకు శత్రు స్తోత్రాన్ని సర్వోన్నతుడ సమస్త సృష్టికి మూలకారడ ఆది సంత్ర దేవా చేసే నీకు వందైనా ప్రవ్వా ఈ యొక్క గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి కాచి మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్థుతించి గడపరిచే ఈ యొక్క భాగ్యాన్ని యోగ్యతని ముఖ్యంగా ప్రభ మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకెంతో వందలు ప్రవ్వ ముఖ్యంగా నేను ఈ యొక్క బిడ్డల తండ్రిని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వినడానికి ఎంతో ఆసక్తితో ప్రభా వాతావరణం సరిగా లేకున్నాను ప్రభా ఎంతో ఆసక్తితో వినడానికి వచ్చినాను ప్రభా వారి కురిదలను తృప్తి పరచమని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ప్రభా మీరు ఏ విషయాలు ఈ బిడ్డలతో మాట్లాడాలనుకుంటున్నారో అవి ఖచ్చితంగా మీరు మాట్లాడాలనేసి మేము నేను కేవలము మీ చేతిలో పని గుట్టులాగా స్థానం సమస్త ఘనత మహిమా ప్రభావం మహా ఐశ్వర్యము మీకే తలుగురుగాక ప్రభా అయినా మిమ్మల్ని శ్రద్ధించి కనపరచాలా మేమపరచాలా మీ యొక్క నీతి సత్యాన్ని ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ అందుకొరకే మీరు మమ్మల్ని అంతా ఏర్పరచుకున్నారు మేము ఎటువంటి స్థలాలలో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా మేము ఎక్కడ ఉంటున్నా కానీ ప్రభా ముఖ్యమైన పని మీరు మాకు అనుగ్రహించారు ఆ పని మేము ముగించుకోవాలి మా కాలంలో అందుకోట్టు మీరు మమ్మల్ని అందరినీ ఇక్కడ స్థిరపరిచినారు ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ముందు పోలాలని సేపడండి బ్రవ్వ ఇక్కడ నన్ను ఆహ్వానించిన బిడ్డలందరినీ తండ్రి ఆశ్రయించండి ప్రభావ నాలో ఏం లేదు దేనికి కూడా నేను యోగిని కాదు ఆయన కానీ ప్రభావ మీ యొక్క ఆత్మాభిషేకం చేత కాబట్టి నేను మీ యొక్క మయమార్గంగా మమ్మల్ని పాడుకొని ఈ బిడ్డలతో మీరు ఏం మాట్లాడుకుంటున్నారో అది మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంది ముఖ్యంగా ప్రభావ వారి హృదలని స్థితపక్షమని ప్రార్థిస్తున్నాం దుష్టుడు ప్రభావ అనేక సార్లు మీ యొక్క వాక్యాన్ని వినిదీయకుండా అడ్డగిస్తా ఉంటాడు యేసు క్రీస్తు పరుశుధనామనం పారదోలమని ప్రార్థిస్తున్నాం మీ బిడ్డలు మీ యొక్క గ్రహించి మీ రోషం కలిగి పౌరుషం జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీరే పొంది ఈ యొక్క సాయంత్రా ఈ బిడ్డలందరినీ మీ కొరకు మరోసారి శాసనం పెట్టుకొని మీరు ఆఖరవారికి సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిషత్ నామాం ప్రవేశించినాం దాన్ని అమ్మాయి మననీయ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏసు క్రీస్తు వందనాలు మరి విశేషంగా ఎవరైతే నన్ను ఇక్కడ ఆహ్వానించారో ఫస్ట్ టైం నేను చూస్తున్నానంటే పరోక్షంగా నాకు తెలుసు దిలంగా తర్వాత మరి ముఖ్యంగా దిలీప్ ఉన్నాడు బికాస్ ఆఫ్ దిలీప్ అండ్ దిలీప్ ఇక్కడికి నన్ను రక్షించడము ముఖ్యంగా తను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు సరే చాలా మందికి నా గురించి తెలియదు కానీ నేను ఈ వరంగల్ ప్రాంతంలో నాలుగు సంవత్సరాల క్రితను పాస్టర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ చేశాడు చాలా మంది వచ్చారు ఒక పాస్టర్స్ వచ్చారు ఆ రోజు దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు అనేక మంది ఎంతో మంది స్వీకరించారు పబ్లిక్ మీటింగ్స్ లో కూడా దాని తర్వాత తిరిగి ని ఈ ప్రాంతానికి రావడం ఆల్మోస్ట్ ఫోర్ ఎస్ బహుశా దేవుడు మీకు మరోసారి ఇంకొక అవకాశం ఇచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను ఈరోజు దేవుడు మీతో మాట్లాడే విషయాలను మీరు హృదయపూర్వకంగా స్వీకరిస్తారా లేదా మీ ఇష్టం ఎందుకంటే ఒకటేసారి నేను రావడం తర్వాత అవకాశం ఉండకపోవచ్చు తర్వాత నేను తిరిగి రాకపోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా నా సేవా జీవితము బైబిల్ ప్రవచనాలకి అనుగుణంగా ఉండే సేవా జీవితం ఆదరణకరంగా ఉండకపోవచ్చు వాక్యం ఎందుకంటే ఈరోజు ప్రతి స్థలంలో ఆదరణ కొరకు ప్రయాసం నాకేదో కలుగుతుంది నాకేదో సమాధానం కలుగుతుంది నాకేదో సంతోషం నాకేదో దొరుకుతుంది అన్న వాక్యంకి మనుషులు పాలిస్తున్నారు కానీ మీరే దానికి తీర్పును ఈరోజు మీకు ఏమి దొరుకుతుందో మీరే దాన్ని పరిశీలించుకోవాలా ఎందుకంటే ప్రవచన వాక్యాలని ధ్యానించడము చాలా అరుదైపోయింది ప్రపంచ మద్దతా సేవా జీవితంలో ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో దేవుడి నుంచి ఏది పొందుకోవాలా అన్న ఆసక్తే గాని దేవుడు నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అని వెతడము అన్న ఆసక్తి కరువైపోతుంది ఈ రోజు ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఎందుకొరుకు ఆమోసు బ్రంథం గూడవత్య వాక్యాన్ని మనం ధ్యానిస్తాం మీరు ఎవరన్నా తీరి గుంటే ధ్యానించారు ప్రభు తన దాసులైత ప్రవక్తలకు తాను సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏదే చేయడు ఈ లోకంలో ఎటువంటి విషయం జరుగుతున్నా ఆయన తన బిడలికి బయలుపరచకుండా చెయ్యడు కానీ క్రైస్తవులకు తెలియనివి ఎన్నో జరుగుతున్నాయి ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఈ లోకంలో కానీ ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎవరు వాటిని ఊహించలేని స్థితిలో ఉన్నారు ఎవరు వాటిని సంఘానికి హెచ్చరింక హెచ్చరించలేని స్థితులు అవుతున్నారు ఈరోజు అందుకని నాకు చిన్నప్పటి నుంచి బైబుల్ ప్రవచనాలంటే చాలా ఇష్టం బైబిల్ని నేను ఒక ప్రవచన పుస్తకం లాగా తేలిస్తా బైబుల్లో ఉన్న ప్రతి వాక్యము మన కాలంలో తిరిగి నెరవేరాల్సిందే ఎందుకంటే ప్రసంగిలో చూస్తాం మనం ఆ ప్రసంగి గ్రంథాన్ని చాలా అరుదుగా తేలిస్తా ఉంటాను ఇంతకు ముందు ఉన్న వాటినే నేను తిరిగి రప్పించగలను అన్నాడు కాబట్టి గతంలో ఏం జరిగినాయో పాత నిబంధన కాలంలో ఏం జరిగినాయో రెండు మూడు వందల సంవత్సరాలు రెండు మూడు వేల సంవత్సరాల క్రితం ఏం జరిగినయో అవన్నింటినీ మన కాలంలో తిరిగి ఎంతమందికి తెలుసు ఇది మన ప్రభు రాక సంబంధించిన కాలం అని ఆయన సంబంధించిన సూచనలు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్ని నెరవేరుతున్నాయని ఎంతమంది గ్రహించగలరు మతైసు వార్త ఇరవై నాలుగవ అత్యయం మీరు గణించినప్పుడు మీ రాకడకు యుద్ధ సమాప్తికి సంబంధించిన సూచనలు ఏవి అంటే అక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చాడు అని రాకడకు సంబంధించినవి అవన్నీ చూస్తే అందులో ప్రతిదీ మన కాలంలో నెరవేరుతుంది అంటే ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ తర్వాత అవన్నీ నెరవేరుతున్నాయి కానీ నువ్వు ఎవరైనా గ్రహించగలిగినవా మన ప్రభుకి ముందుగానే చెప్పిండే అని గ్రహించగలిగినవా గ్రహించలేని స్థితిలో ఉంటున్నాము మనం ఈరోజు ఎందుకంటే ఆభరణకరమైంది ఐశ్వర్యానికి సంబంధించినది బోధ ఎంతో ఆసక్తి కలిగినది దేవుణ్ణి సమృద్ధిగా ఆసరించను అంటే అటువంటి ఆసక్తి అటువంటి బోధతూ మనం తిరుగుతున్న కాలం ఇది ఐశ్వర్య బోధకు బానిస అయిపోతున్న కాలము ఇది కాబట్టి మిమ్మల్ని హెచ్చరించడానికి వరకు కొన్ని వాక్యాల దేవుడు మీకు బయలుపరచడం వచ్చి నేను కాదు కాబట్టి మీరు నన్ను చూడద్దు మీరు చూడాల్సింది కేవలము ఈ యొక్క వాక్యాలని మీ హృదయాలు ఒకవేళ నచ్చుకుంటే అది మంచిదే ఎందుకంటే ఎంహౌస్ గ్రామానికి ఇద్దరు శిష్యులు వెళ్తున్నప్పుడు ప్రభు వాళ్ళ ఇంట నడిచాడు ఉదయ కాలం నుంచి సాయంత్రం వరకు నడిచాడు చీకటి అంతవరకు ఆ సాయంత్రం కాలం వాళ్ళు మూడో వ్యక్తి మాయమైపోయాడే మనతో పాటు నడుస్తున్నవాడు ఎక్కడికి వెళ్ళాడు ఉదయ కాలం నుంచి మనకి అనేకమైన విషయాలు చెప్తున్నప్పుడు మన హృదయాలు మండలేదా అతను మన ప్రభువు రాదా అని ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు కాబట్టి దేవుని వాక్యము లేక మన ప్రభు మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండాలా తబ్బిపు కావడం కాదు సంతోషంతో దేవుణు సమృద్ధిగా ఆశ్రయించబోతుండో అన్న ఆనందంలో ఇంటికి పోయేది కానే మీ హృదయాలు మండాలా మీ హృదయాలలో మార్పు రావాలా ఆయన కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి ఆయన పక్షంగా నిలబడాలా భయంకరమైన మోసకరమైన మతపరమైన జీవితాలు ఈరోజు ప్రపంచమంతటా ఉంటుండగా నువ్వు ఆయన కొరకు జీవించగలవా ఆ తీర్మానం నువ్వు రావాలా కాబట్టి ఒకవేళ నీ హృదయాలు ఈరోజు మండిన నన్ను సహించడము నేను కోరుకుంటున్నాను నన్ను మీరు సహించాలా సరే పాత నిబంధన కాలాన్ని గానీ అపో కాలంలో కానీ కొందరు సహించలేదు స్థితను వాక్యం చెప్తే సహించరా నేను స్థితనంత గొప్పవాన్ని పౌలు వాక్యాలు కొంత సహించగలిగిన సంఘాలే సహించలేకపోయి పౌలు ఏడు సంఘాల స్థిరప స్థాపించినవాడు ఏడు సంఘాలలో ఒకటన చివరికి మంచిగుదా అన్ని చెడిపోయిన చివరికి ప్రకటన గ్రంథంలో యోహాను భక్తునికి దర్శనం రీతిగా దేవుడు మాట్లాడుతూ చూపించిన ఏడు సంఘాలలో ఒకటన చివరికి మంచిగుదా చివరికి అన్ని చెడిపోయిన సంఘాలు ఆ రీతిగా చెప్తే కష్టం చెప్పడం కానీ నా బాధ్యత చెప్పడం ఒకటేసారి మీరు వింటారు ఒకటేసారి నేను రావడం జరుగుతుంది నాలుగు సంవత్సరాలు తిరిగి వస్తాయా నాకు తెలియదు నాలుగు సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలి ఈ ప్రాంతంలో మీరున్నారో నాకు తెలియదు కానీ నాలుగు సంవత్సరాల క్రితం నేను చెప్పిన వాక్యాలన్నీ ఇంటర్నెట్ లో ఉన్నాయి మీరు కావాలంటే ఆ రోజు దేవుడు ఈ ప్రాంతానికి ఏమి సందేశం ఇచ్చిందో మీరు పెంచుకోవాలంటే ఇంటర్నెట్ లో పోయి నేనేం అడ్వర్టైజ్మెంట్ చేస్తాను కళ్ళం బైబుల్ ప్రాఫెసింగ్ మినిస్ట్రీస్ అన్న వెబ్సైట్ కి మీరు పోయి వెతికితే వరంగల్ ప్రాంతంలో టూ డేస్ పబ్లిక్ మీటింగ్స్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో దేవుడు ఏం మాట్లాడండి ఈ ప్రాంతానికి మీకు అక్కడ తెలుస్తుంది మరి దానికి తగినట్లు మీరు జీవించగలిగిన లేదా అనేది మీరు పరీక్షించుకోవాలా దేవుడు మీ జీవితంలో ఇంకొక అవకాశం ఇస్తుండేమో ఇదేనం మీరు చూసుకోవాలా ఎందుకంటే మీకు ఒక విషయం నేను చెప్పాలా ఈ డిసెంబర్ సీజన్ వచ్చిందంటే ఎంతో సంతోషము ఎంతో ఆనందము ఎంతో ఆడంబరంగా ఉంటాయి ఎందుకు చెప్పండి ది ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరికీ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఫెస్టివల్స్ ఉన్నాయి అందరికి చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మనకి కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి ఆ కొన్నింటిని కూడా నేను ఆనందించాలా సంతోషించాలా అన్న సీజన్ కాబట్టి ఫస్ట్ వీక్ నుంచే అనేక ప్రాంతాలలో ప్రపంచాత్మక జరిగే విషయం ఇది సంతోషంతో ఆనందంతో డెకరేషన్స్ చేసుకోవడం చూడండి కనిపిస్తుంది ప్రాంతం సీజన్ అన్నట్టు స్ట్రీట్స్ వల్ల డెకరేషన్స్ ఇంటి గెదర్ డెకరేషన్స్ ఇంటి లోపల డెకరేషన్ చర్చ్ డెకరేషన్స్ ఎక్కడ చూసిన డెకరేషన్స్ కొత్త బట్టలు ఆహారం అంత క్రొత్తది గిఫ్ట్స్ ఇదే సీజన్ లో గిఫ్ట్స్ కొనడం బాగా అంత సంతోషకరంగా ఉంటది కదా కానీ అది నిజంగా మన ప్రభువులో ఉంది పాటించేదనా కాదా అన్న విషయం మన గురించి తెలుసుకోలేరు వచ్చింది ఎందుకంటే ఇటువంటి కాలము భవిష్యత్తులో ఉండబోతుంది అని రెండు వేల చెప్పబడ్డ ప్రవర్శనలన్నీ మీరు చూపించబోతున్నాను కాబట్టి మీరు కొంచెం ఓపికతో వినాల్సిందే ఎందుకంటే కొంత లేట్ అయినా మీరు ఓపికతో వినాల్సిందే నేను సాధ్యమైన కాడికి ఫార్టీ ఇవన్నీ ముగ్గించడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ టైం కొంత ఎక్స్టెండ్ అయినా మీరు సహించాలా మీరు భరించడం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీద కాబట్టి రెండు వేల ఏడు వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యాలయం ఈరోజు కూడా జరుగుతుంది ఎందుకు ప్రభు అంటున్నాడు గతంలో జరిగిన వాటిని నేను తిరిగి రప్పిస్తున్నాడు ఎందుకు రప్పిస్తున్నా కూడా మీరు తెలుసుకోగరచ్చు వేల సంవత్సరాల క్రితం జరిగిన వాటిని తిరిగి రప్పిస్తున్నాడు ప్రభు మన కాలంలో ఎందుకు రప్పిస్తున్నాడు అవి రప్పించినప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్న విషయం నువ్వు తెలుసుకున్నప్పుడే నీ విశ్వాసంలో నువ్వు జీవించగలుగుతున్నావా ప్రభు పక్షంగా జీవిస్తున్నావా ప్రభుకి వ్యతిరేకంగా జీవిస్తున్నావా అన్న విషయం గ్రహించగలవు ప్రభు పక్షంగా జీవిస్తే బల నమ్మకమైన మంచి దాసురాన్ని తాళం ఒకరోజు నీకు వస్తుంది లేకపోతే చెడ్డదాసుడా అనే బిరుదును ముందుకోల్సి వస్తేమో నాకైతే ఇష్టం లేదు చెడ్డదాసుడా అని పిలిపించుకో వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవడం నాకు చాలా ఇష్టం మీకంత రీతిగా పిలిపించుకోవడం ఇష్టముందని నేను అనుకుంటున్నాను ఎవరుకుంటుంది చెప్పండి ఆ రోజు ప్రవ్వా ప్రవ్వా నీ నామంగా ప్రవచించలేదా అని అనేకులు వస్తారా లేదా జీవితంలో ఉన్నవారే నీ నామంన రోగులను స్వస్థపరచలేదా నీ నామం దయ్యం వెలగొట్టలేదా నీనామన అద్భుతాలు చేయలేదా నీ నామం ఇది చేయలేదా అది చేయలేదా పబ్లిక్ మీటీస్ చేయలేదా అనేక ప్రాంతాల్లో నేను ఈ పని చేయలేదా ఆ పని చేయలేదా అని రిపోర్ట్స్ ఇస్తా ఉంటాడు అప్పుడు ప్రభు ఏమంటున్నాడు అక్రమం చేయబారా మీరు ఎవరో నాకు తెలియదు నీ నామంలోనే చేస్తాను ప్రభు ఆయనని మీరు ఎవరో నాకు తెలియదు పౌరులందుకే ఈ విషయాన్ని జ్ఞాపం ఇస్తున్నారు బంతులు మీరు వేరే ఒక ఏసీని వెంబడించినారు మీరు వేరే ఒక ఆత్మని పొందుకున్నారు మీరు వేరే ఒక సువార్తని స్వీకరించినారు కాబట్టి ఈ దినం మీరు తెలుసుకోవాలా వేరే ఒక సువార్త వేరే ఒక ఆత్మ వేరే ఒక ఏసుని వెంబడించే కాలని ఈ సీజన్ వచ్చినప్పుడు మన ప్రభువు పుట్టుగా సంబంధించిన విషయాలని ఆనందంతో స్వీకరించడం జరుగుతూ కానీ ద ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ అనేది ఏంటి అసలైన సత్యం ఏంటి క్రిస్మస్ యొక్క అసలైన సాహంశం ఏంటి అన్న విషయం మీరు తెలుసుకోవడం తీర్చొచ్చారు మీరు అంతకాలం నేను తెలుసుకోలేదా ఇంతకాలం నేను సంగళలో ఉన్నప్పుడు వినలేదా నాకు ఏ పాస్టర్ చెప్పలేదా ఏ టీవీ ప్రసంగి చెప్పలేదా ఏ పుస్తకం నాకు బయలుపరచలేదా అని మీరు ప్రశ్నించుకోవచ్చు మంచిదే ప్రశ్నలు ఇయడం ఎందుకంటే ప్రశ్నలు మీకు జవాబులు వస్తాయి జీవితంలో జవాబులు ఉండవు మీకు అనుగ్రహించబడింది స్వీకరించి వెళ్ళిపోతే మీలో చలనం లేదంటే మీ హృదయాలు మండదట్టే కాబట్టి మీకు చెప్పబడ్డ ఈ వాగ్ఞానన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలించి మీరు ఈ వారం అంతా ఈ నెల అంతా దాన్ని దెమరు వేసుకొని దాని ప్రకారగా జీవించడం నేర్చుకున్నప్పుడు ఒక దినం మీరు ధైర్యంగా తలెత్తుకొని ఆయన సన్నిధిలో నిలబడగలరు ఆ స్థిరమైన మనసు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి చూడండి మొదటిదిగా మెసయ పుడతడు పుడతడు అని ఎంతో మంది ప్రవక్తలు ప్రకటించారు ఇంచుమించు ఐదు వందలు ఆరు వందల ప్రవాసాలు ఉన్నాయి ఆయన కుటుంబకు సంబంధించిన బైబులంతా పాత నిబంధన కాలం ఐదు ఆరు వందల ప్రవాసాలున్నాయి ఆయన కుడతాడని ప్రతి ప్రవక్త ఆయన కుటుంబకు సంబంధించిన విషయానికి ప్రవర్తించేవాడే కానీ నీకు విషయం తెలుసా ఆయన పుట్టే టైంకి ఎవరు గ్రహించలేదు ఎంతో మంది భక్తి ఆ కాలంలో ఒక్క రెండు కుటుంబాలు తప్ప ఏ కుటుంబాలు ఆయన పుట్టుకని గ్రహించలేదు ఎలిజబెత్ జకరియాల కుటుంబము మరియా జోసెఫ్ల కుటుంబము ఈ రెండు కుటుంబాలే మెస్ పుట్టుకను చూడగలిగినాయి తక్కిన ఏ కుటుంబాలు దేశమంతటా విశ్వ ఏ కుటుంబము దాన్ని గ్రహించలేకపోయినాయి అంటే ప్రవాసాలు ప్రతి కుటుంబం ప్రవాసాలు ఆయన మొదటి రాకడిని ఎవరు దర్శించలేకపోయినారు కేవలం రెండు కుటుంబాలే వెరీ టైంలీ అంటారు ఇంగ్లీష్ లో చిన్న శేషం ఆయన పుట్టుకని దర్శించగలిగిన చూడగలిగిన కండారా రక్షణని చూడగలిగినాయి కండారా తక్కిన కుటుంబాలు గుర్తించలేకపోయినాయి ఆయన పుట్టుకని ఆయనని ఆయనకి తలవాచుకునే చోటు ఇవ్వలేకపోయినారు ప్రసవించే టైంకి స్థలం ఇవ్వలేకపోయినారు ఆయన గ్రహించలేకపోయినారు ఎవ్వరు అంత భక్తి పర్లే ప్రార్థన చేసిన వాళ్లే బలు అర్పించిన వాళ్ళే దేవుని స్థితించిన వాళ్ళు దినపరిచిన వాళ్ళు పాటలు పాడిన వాళ్ళు ప్రకటించిన వాళ్ళు కానీ ఎవరు గ్రహించిన ఆయన కుటుంబం రెండవసారి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎవరో తెలుసా వస్తే ఫలానికి ఆయన తిరిగి వస్తున్నట్టు మనం అందరం విశ్వసిస్తున్నాం తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగరున ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన వాక్యం ఆయన తిరిగి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రేమ యోగంలోన ఉంటదా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు అంటే మొదటి రాకడకి రెండే కుటుంబాలు ఆయన దర్శించగలిగినాయి రెండవ రాకడకి ఎన్ని కుటుంబాలు ఆయన దర్శిస్తాయి ఆయనకు అనుమానం ఉంది అనుమానం నాకైతే చాలా భయం అది అది ఊహిస్తేనే భయం ఇంత ఆసక్తితో దేవుని సన్నిధిలో మనం సమయం గడుపుతున్నాం ఆయన రెండవ రాకడే మిస్ అయిపోతామేమో అన్న భయం నాకుంది కాబట్టి ఆ భయం అంటే నేను ఎట్లా జీవిస్తా ప్రతిరోజు కేవలం ఆదివారం మీద దేవుని బిడగా జీవిస్తా దివా ఆక్రమ్లు ఆయన ఎలాగా జీవిస్తా అది నా తీర్మానం నేను మిస్ కావడానికి ఎందుకంటే అది ఫైనల్ ఛాన్స్ అనై మన విమోచన దినం కదా ఈ లోకంలో మనం వెళ్ళిపోతడు ఫైనల్ డెస్టినేషన్ అంటే మనం ఆ అవకాశాన్ని మనం జారమించుకోవడానికి వీల్లేదు కానీ ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను నిజంగా కనుగొనున్న ఎంతో మందిలో ఆయన ప్రేమ ఉండదు సేవకులే ప్రభా ప్రభా నాన్న ప్రవచించలేదని అరుస్తా ఉంటారు సేవకులే తప్పించుకుంటున్నారు ఆ దినాన్ని కాబట్టి నేను క్లుప్తంగా కొన్ని వాక్యం ఒక టెన్ పాయింట్స్ మీకు చూపిస్తాను మీకు ఇంకా కావాల్సిన పాయింట్స్ ఏమంటే మోర్ దెన్ టూ అవర్స్ అంటే దగ్గర టూ అవర్స్ రికార్డింగ్స్ ఇంటర్నెట్ లో ఉన్నాయి ఇవన్నీ ప్రవసాలకు సంబంధించినవి మీరు పోయి అక్కడ వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ డబ్బులు కట్టిన అవసరం లేదు మీరు ఏం లేదు అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సిడీస్ రాసుకోవచ్చు మీ ఓపిక ఉన్నంత కాలం మొబైల్ ఫోన్స్ ఉన్న కాపీ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు అవకాశం ఉంటా పెడేట్ మినిమం వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఒక్కొక్క వాక్యం అన్ని ప్రవర్చనలకు సంబంధించినవి కానీ ఎవరు కూడా వాటిని సహించలేరు ఆ వాక్యాలు ఎందుకంటే అవి మీ హృదలని మండిపడిస్తే నేను ఏదో గొప్పగా చెప్తా లేదు దేవుడు నాకు ఇచ్చిన భారం అది నేను నిర్వర్తించుకోవాలా అది నేను అది నాది ఫుల్ఫిల్ చేసుకున్నాను నా టైంలో అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా వీటన్నిటిని నేను ప్రకటిస్తాను టాను నాకు బయలుపరిచినంత వరకు నేను రెండు మూడు వారాల నుంచి సిద్ధపడుతున్నాను ఈ యొక్క దినాం వరకు దేవుడు నాకు బయలుపరిచింది ఓన్లీ టెన్ పాయింట్స్ ఆ టెన్ పాయింట్స్ జ్ఞాపకం తీసుకుని దాని ప్రకారంగా జీవిస్తే చాలు పాత నిబంధన కాలంలో ఏం జరిగిందో క్రొత్త నిబంధన కాలము లేక మన కాలంలో అవే జరుగుతాయి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది అదే పౌలు కూడా అనేక సార్లు జ్ఞాపకం చేస్తున్నారు మీకు చూపించబోతున్న కాబట్టి మొదటిదిగా ఇర్మి గ్రంథము పదవ అధ్యాయము నాల్గవ వచనం ఇది మీరు అనేక పర్యాలు ధ్యానించిన వాక్యమే మీరెన్నో ప్రాంతాలలో ఇది విన్న విన్న వాక్యమే మీరు చిన్నప్పటి నుంచి దీన్ని మీరు ధ్యానించిన వారే కానీ దాన్ని ఏ విధంగా ధ్యానించింద్రు ఎవరన్నా వాక్యం ఈ మైక్రోఫోన్ దగ్గర వచ్చి చదివితే చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు కూడా అందులో పార్టిసిపేట్ కావాలా కదా వాక్యంలో పార్టిసిపేట్ కావాలా ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయముర్మియా గ్రంథము పదవ అధ్యాయము రెండవ వచనం నుంచి ఎహోవ సెలవు ఇచ్చినది ఏమనగా అవును కదా పదవ అధ్యాయము రెండవ వచనం నుంచి రెండవ మొదటి పాయింట్ అన్ని జచారాలను అభ్యసింపకుడి అంటే ఇతరుల ప్రభుని గుర్తించని వారి ఆచారాలు వారి అలవాట్లు వారి గుణగలని మీరు పాటించచ్చు ఫస్ట్ పాయింట్ దేవుడి పిల్లలకి చెప్పబడ్డ వాక్యం ఇది అన్య జనుల ఆచారాలు అభ్యసింపకూడదు రెండు చదువు ఆకాశంలో చెప్పిన జనములు భయపడదురు అయితే మీరు భయపడకూడదు ఎందుకంటే భయంతో మనుషులు ఆచారాలు పాటిస్తారు చేయకపోతే నాకేమైతది ఈ ఆచారం పాటించబో నాకేం నష్టమైతది అన్న భయంతో ఆచారాలు పాటిస్తారు మనుషులు సరే చదువుల జనముల ఆచారంలో వ్యర్థంలు మనం పాటిస్తే కూడా అది వ్యర్థమే చె ఒక్క నిమిషం రాదు ఇప్పుడు ఇర్మియా భక్తుడు ప్రవక్త ఒక ఆచారం గురించి మనకు చూపిస్తుండూ ఈ ఆచారం గురించి మనం త్వరగా ధ్యానించుకొని ముందుకు వెళ్ళాలి చదువు రా ఆచారం ఏందో ఇప్పుడు వినండి అడవిలో ఒక చెట్టు నరకున్నట్టు అది నరకబడును అది పనివాడు అంటే సేవ జీవితంలో ఉన్నవాడు పనివాడు తో చేసిన పని వెంటి బంగారంలో చేసిన పని వారు దాన్ని అలంకరి తాటి చెట్ల వల్లే తిన్నగా ఉండను స్ట్రైట్ గా ఉంటాయి సరే అవి పలుకవు నడుమ నేరవు గనుక వాటిని వాటి వచ్చను వాటికి భయపడకూడదు పెట్టకపోతే ఏమవుతుంది దాన్ని ఆచరించకపోతే ఏమవుతుంది అనే భయం మీకు అవసరం లేదు అవి హాని చేయ నేరవు మేలు చేయటం అసలే వాటి బల కాదు చూడండి పోలినవాడు ఎవరు లేరు మనము దేనితో పోలుస్తున్నాం మన ప్రభుత్వం చెప్తే సడన్లీ వాక్యం షిఫ్ట్ అవుతుంది అంతవరకు చెట్టుకి సంబంధించిన ఆచరణ ప్రకటిస్తూ సడన్లీ షిఫ్ట్ అయిపోతుంది వాక్యం బ్రవ్వా నిన్ను పోలినవాడు ఎవరు నిన్ను దేనితో పోల్చగలను అని చెప్తున్నాడు మాట చదాత్మ కలవాడవు నీ నామో ఘనమైనది ఆయన నామానికి ఎట్లా ఘనత వస్తుంది నువ్వు ఏ ఆచారం పాటించినా పాటించకపోయినా ఆయనకు రావాల్సిన ఘనత ఆయనకు కానీ నీ జీవితం నుంచి వస్తుందా లేదని నువ్వు పరిశీలించుకోవాలి జనములను రాజా భయపడని వాడు జనములను చూడండి మనము ఈ రోజు అతనికి భయపడుట చాలా మంచిది అని వాక్యం చెప్తుంది ఇంతకాలం మనం భయపడలేదా చాలా మంది మనం దేవుడి అంటే భయం ఉండాలా మనం ఎటువంటి భయం అనేది విషయం అర్థం చేసుకోవచ్చు ఆయన భయం అంటే విధేయత చూపించడం ఆయన చెప్పిన వాక్యానికి తగ్గినట్టు జీవించడమే భయం అంటే భయం అంటే మనుకూలంగా చేయడం కాదు ఆయన వాక్యానికి తగ్గట్టు జీవించడమే భయభక్తులు కలిగించడం విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నుండి ప్రయత్నం కాబట్టి ఇక్కడ ఒక ఆచారం గురించి మాట్లాడుతున్నాడు ఇర్మియా కాలము 700 హండ్రెడ్ ఇయర్స్ బీసీ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ బీసీ అంటే మన ప్రభు పుట్టక ముందు ఆరు వందల సంవత్సరాల క్రితం ఏడు సంవత్సరాల చెప్పబడ్డ వాక్యం అది కాలము ఏంటంటే బబులు కాలము బబులులు కాలంలో ఇర్మియా తన సేవని కొనసాగించి తన పరిచయం కొనసాగించి దాని తర్వాత ఆ సూర్యుల కాలం కొంతకాలము దాని ఐగుప్తు కాలం ఐగుప్తు రాజ కాల గురించి ప్రకటిస్తాడు దాని తర్వాత బోయాబు గురించి ప్రకటిస్తాడు ఆమె చివరి యాభై రెండవ అధ్యాయంలోకి వచ్చినప్పుడు చూస్తాం గ్రంథంలో అతను ఒక కాలము కొన్ని సివిలైజేషన్స్ మాయమైపోతాయి అని ప్రకటిస్తాడు యాభై అధ్యాయకు వచ్చినప్పటికీ అంటే ఆయన అన్ని కాలాలలో అంత కాలం వరకు ఆయన సేవ చితాన్ని కొనసాగించి అయితే ఈ యొక్క ఆచారము ప్రపంచమంతటా ఆ కాలంలో ఉంది అని ఆ యొక్క వాక్యం చెప్తుంది ఇర్మియా కాలంలో బబులోనియులు కనానీయులు మోయాబియులు సిరియన్లు ఐగుప్తియులు దాని తర్వాత కొంతకాలానికి వస్తే రోమియలు దానికి ముందు గ్రీస్ దేశస్తులు ఈ ఆచరణ పాటించారు కాబట్టి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ చెట్లు పెట్టుకోవడం అనేది అందులో నుంచి వచ్చిన ఆచారం అన్న విషయం గురించి మనం అర్థం చేసుకోవాలి అది ప్రపంచమంతటా జరిగిన ఆచారం కార్యం అది దేవుడు ఎందుకు దాని గురించి ఈ రీతిని కూడా చూపిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలా అంటే పాత నిబంధన కాలంలో ప్రపంచమంతటా ఆ యొక్క ఆచారం దాన్ని ఇంగ్లీష్ లో టెంబూస్ట్రీ అంటారు అంటే తమ్ముజు దేవతకి వాళ్ళు అర్పించే మనం చూసిన బైబుల్ ఎక్కడైనా దీర్ఘంగా చూపించాను ఇస్రాయల్ ప్రజలు కూడా దాన్ని ఆచరించు అందుకు హెచ్చరిస్తున్నాడు ఈ సీజన్ వస్తే ప్రపంచమంతట కొన్ని కోట్లాది కోట్లాది చెట్లను నరికి వేస్తారు ఇది ఎంత మటు ఎన్వైరాన్మెంట్లీ ఫ్రెండ్లీ ఫెస్టివల్ మనం అర్థం చేసుకోవాలి సీజన్ అర్థం చేసుకోవాలి ఈ సీజన్ వస్తే ఒక రోజు కొరకు కొన్ని కోట్లు కోట్లు ఒక కాలిఫోర్నియా స్టేట్ లోనే లక్షల చెట్లు నరికేస్తారు కాబట్టి చెట్లను నరికితే పొల్యూషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే అని తెలియవా వేడి పెరిగిపోతుంది అని తెలియదా వర్షాలు రావని తెలియదా గ్లోబల్ వార్మింగ్ ప్రపంచమంతటా పెద్ద కాన్ఫిడెన్స్ అవుతుంది ఫ్రాన్స్ లో వాళ్ళు అక్కడ కొట్లా అడుకుంటున్నారు బాధ్యత తీసుకోవాలి దీన్ని క్లీన్ చేయడం కానీ ఎవరు బాధ్యత తీసుకోవాలా చెట్లు నరికే వాళ్ళే బాధ్యత తీసుకోవాలా ఒక సిటీలోనే ఆ ఒక్క పట్టణంలోనే ఫిఫ్టీ మిలియన్ చెట్లు నరికేస్తున్నారంటే ప్రపంచమంతట మన వాళ్ళు ఎన్ని చెప్పినారు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలా ఏ రీతిగా ఇది దేవునికి సమంజసంగా ఉంది ఏ రీతిగా మీ విశ్వాసానికి ప్రోత్సాహకరంగా ఉంది ఈ యొక్క డెసిషన్ మోస్ట్ పొల్యూటింగ్ సీజన్ ఈ సీజన్ ఎక్కడ చూసినా పేపర్స్ రోడ్ల మీద అంతా పేపర్స్ ఏ ఈ సీజన్ ఎంతగా పేపర్ వేస్ట్ చేస్తారంటే ఈ సీజన్ లో చేసినట్టే సంవత్సరాంతం కూడా దాన్ని రకరకాలుగా చుట్టి పడేసి ఎంత చెత్త ప్రపంచతో నింపడం ఈ సీజన్ ఎంత మటుకు మనము ఇతరులకు సాక్షులుగా ఉండగలము అన్యుల ఆచరణ అభ్యసింపకూడని ఇంతగా హెచ్చరించండి మనం ఎందుకు వాటిని రెండవదిగా చూడండి మనం వాటిని ఆచరించద్దు అన్నప్పుడు వారు ఆ దేవతలకి వారి దేవతలకి వాటిని ఆచరించి ప్రతి పచ్చని చెట్టు కింద పాపం చేసినా వాక్యం బైబుల్ అంత ఇతర దేశస్తులు ప్రపంచమంతట వారిని చూసి దేవుడి బిడ్డలైన ఇస్సల్పలు కూడా పాపం చేసినారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి వారు ఏ రిటైన్ చేసినో వీరు ఆ రైతే చేస్తుంటారు వారు తమ్ముడు దేవతకి ఆ చెట్టుని పెట్టి దాన్ని అలంకరించి ఆరాధించిండ్రు ఇస్సల్పల్ కూడా ఆరాధించిన ఇరు మీరు దానికి సాక్షిస్తున్నాడు పాతీప కాలంలో ప్రపంచమంతట నెరవేరినది అయితే కొంతకాలం క్రిందట ఒక సిక్స్ ఇయర్స్ ఒక విషయాన్ని బయలుపరిచిన్నాడు ఏంటంటే 2000 థౌజండ్ ఇయర్స్ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఎసే భక్తులు ప్రవచించి ఏంటంటే ఇన్ ద ఫ్యూచర్ ఎంతగా మనం చెట్లు నరికేస్తే కొంతకాలకి నీకు చెట్లు ఉండవు ఇప్పుడు లేవు చెట్లు మళ్ళీ ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తుంది గవర్నమెంట్స్ అవన్నీ నరికేస్తా ఉంటాం అవి ఎట్లా దొరుకుతుంది నువ్వు ఎన్ని నాటినా ఏం లాభం కానీ బట్ నరికేసి కాబట్టి ఎసయ గ్రంథం నలభైవ అధ్యాయంలో ఒక ప్రవచనాన్ని దేవుడు జ్ఞాపకం చేసింది నాకు సిక్స్ ఇయర్స్ క్రితం ఆ ప్రవచనము బయల్పరిచినాక నేను అనేక ప్రాంతాలను ప్రకటించిన ఆ రికార్డింగ్ ఇంటర్నెట్ లో కూడా నేను క్వశ్చన్ సేపటిన మీకు ఆ రికార్డింగ్ ఆ టైటిల్ చెప్తా మీరు ఆల్రెడీ దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను అంత డీటెయిల్ గా విశదీకరించాను ఇక్కడ నేను క్లుప్తంగా చెప్తున్నా మీకు దాన్ని డీటెయిల్డ్ గా నేర్చుకోవాలనుకుంటే ఆసక్తి ఉంటే నాకు చాలా ఆసక్తి వాక్యం నేర్చుకోవాలనుకుంటున్నాను సెక్యులర్ పుస్తకాలు గంటల గంటలు చదువుతాం మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సోషల్ సైన్సెస్ అన్ని గంటల గంటలు చదువుతాం ఈ ఒక్కటే చదవాము గంటల గంటలు అదే మన అలైన కాబట్టి ఫస్ట్ క్లాస్ రావాల క్లాస్లో అంటే కొన్ని గంటలు వాటిని చదవాలా మన దేవుడి దృష్టిలో ఫస్ట్ క్లాస్ ఉండాలంటే దీన్ని చదవాలని కానీ మనం చదవం అందుకు మనం ఫస్ట్ క్లాస్ లో పాస్ కాలేకపోతున్నాయి సన్నిధిలో ఆయన వచ్చే టైం పక్కన కనీసం మనం సిద్ధపడాల ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడంతో ప్రయాసపడదాం కాబట్టి వారి దేవతలకు వాళ్ళు ఆ రీతిగా చేసిండ్రు మనం ఆ రీతిగా చేయాలన్నా కళనీలు చెట్లు పెట్టిండ్రు వాళ్ళ దేవతలకు దాగోలు గుడిలో చెట్లు పెట్టిండ్రు దేవతలకు బయలు దేవతలకి చెట్లు పెట్టిండ్రు దేవతల వాళ్ళు ఆ రోజులలో ఇష్టంపై వాళ్ళు అన్నిటినీ పాటించిండ్రు తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళు ఆ రోజులలో అని ఇర్మియా ఆ విషయాలు జ్ఞాపకం చేసి చెప్పడం చాలా కష్టం ఇర్మియా ఎంతగా బాధపడిండో వీటిని ఎంత చెప్పాలా ప్రభు వీలకే బ్రహ్మడు నువ్వు ఎవరివి చెప్పాడనివి ఇర్మ్య వారు నా బిడ్డలు కదా నేను వాళ్ళకి చెప్పాలి కదా ఈ విషయాలు నువ్వు కేవలము ఒక సాధనం నా చేతిలో కాబట్టి నువ్వు భయపడడానికి నీకు అప్పచెప్పబడ్డ పని నువ్వు నెరవేర్ విశ్వాసంతో అని హెచ్చరించినప్పుడు ఇర్మ్యా ధైర్యవాడిని ప్రకటించింది ఇర్మి అంత కష్టంగా చేసిన సేవకుడు ఒకరికి అనిపించారు పాగంలో చాలా శ్రమలతో సేవ చేసి నేను వారి దేవతలకు వాళ్ళు చేసినట్లు మీరు చేయొద్దు అని ప్రభు ద్వితీయోపదేశ కాండంలో అది జ్ఞాపం చేస్తారు చూసినాక తిరిగి మనం దేశ గ్రంథానికి వస్తాం అట్లా పే పేపర్ పెట్టుకోండి మీ డ్రేసర్ పేపర్ డ్రేసర్ పెట్టుకోండి ద్వితోపదేశండము పన్నెండవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము అధ్యాయము నాలుగవ వక్షంలో దేవుడు మాట్లాడుతుంది ఈరోజు నువ్వు నిజంగా ఈ వాక్యము ప్రభుత్ంచి వచ్చిందైతే నువ్వు దాన్ని స్వీకరించాలా దాని ప్రకారంగా జీవించాలా వారి దేవతలకు వారు చేసినట్లు మీరు మీ దేవుడైన వ్యవహోను గురించి చేయకూడదు ఇది ఆజ్ఞా వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవుడైన వ్యవహోవాకు మీరు చేయకూడదు చూడండి కణనీయులు బులోయులు ఐగుప్తియులు మోయాబీయులు అసూరియులు వాళ్ళందరూ వారి దేవతలకి అవి పెట్టుకున్నారు ఆ విగ్రహాలు వారు పెట్టుకున్నట్లు ఈశ్వర్పల హెచ్చరించండి ముందుగానే కనీసం ఒక నాలుగు సంవత్సరాల తర్వాత లేక వెయ్యి సంవత్సరాల తర్వాత మీరు మీ మీ భవిష్యత్తు మీ మనమండ్లు గురి ఈ రీతిగా చేయబోతున్నారు ఇప్పటిన్న మీరు జాగ్రత్త పడండి మీ అని ద్యుతీయోపదేశ కాండంలో పెద్దలు చెప్పేది ప్రభు మీరు చేయకండి మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు తప్పేముంది బ్రదర్ అని సమర్థించుకుంటారు చాలా ఎందుకు తప్పు అనేది ఎందుకు అది తప్పనేది ఇప్పుడు వాక్యం మిమ్మల్ని హెచ్చరించాల కాబట్టి వారి దేవతలకు మీ దేవుడి యహోవాకు మీరు చేయకూడదు అని హెచ్చరించిన వాక్యం కాబట్టి దాన్ని మనం స్వీకరించాలా అనేది మీరు ఇద్దరం తీర్మానించారు ఎందుకంటే సేవా జీవితంలో విశ్వాస జీవితంలో ఆత్మీయంగా నువ్వు ఎదగాల అంటే ప్రతిక్షణం నువ్వు తీర్మానించుకోవాలా క్రైస్తవ జీవితము తీర్మానానికి సంబంధించిన జీవితం కేవలం వాక్యాన్ని ధనించి ఇంటికి పోయేవి తానే కాదు ఆదివారం ఒక అర్ధగంట దేవుని వాక్యాన్ని ధనించి ఇంటికి వెళ్ళిపోయేది తానే కాదు క్రైస్తవ జీవితం నా దృష్టిలో మీరు ఏమన్నా అనుకోవచ్చు చెప్పబడ్డ వాక్యాన్ని నెమరు వేసుకొని వారమంతా దాన్ని అమలు పరచుకోవాలా అది క్రైస్తవ జీవితం ఎందుకంటే ఆ రోజు ఇతను మాట్లాడేట్టు దేవుడు సండే నువ్వు దాని ప్రకారంగా మండే నుంచి సాటర్డే వరకు జీవించాలా నేను ఈ ప్రశ్న చాలా మంది చేస్తా ఉంటాను యాకబు రాసిన పత్రికలు తీసుకుంది వాక్యం మీరు కేవలం వింటున్న వారే కాని వాటిని జ్ఞాపకం చేసుకునే వారు కాదు మీరు వాటిని మర్చిపోతున్నారు మీరు మర్చిపోకుండా వాటిని నెంబరు వేసుకోండి అని హెచ్చరిస్తున్నాడు కానీ ఎన్ని వారాల నుంచి మనం వాక్యాలు జాలిస్తున్నా ఎన్ని సమక్షాలు దేవుడి సంఘాల వాక్యాలు జానిస్తున్నా ఒకటి జ్ఞాపకానికి ఒకటి కూడా జ్ఞాపకం తీసుకోలేదు పోయిన వారం ధ్యానించిన వాక్యం జ్ఞాపకం ఉందా అదొక పెద్ద ఛాలెంజ్ అటుపోయిన వారం మీరు ఆరాధనలో ధ్యానించిన వాక్యం జ్ఞాపకం ఉందా ఛాలెంజ్ ఏ ఛాలెంజ్ కూడా మనం తీసుకునే స్థితిలో ఉన్నాం ఎందుకంటే విన్న వాక్యాలు ఒకటి కూడా నీ హృదయంలో భద్రపరచుకోకపోతే నీకు విశ్వాసం ఎట్లు వస్తుంది కేవలం వినటం విశ్వాసం వస్తుంది కదా విని దాన్ని ప్రకారంగా జీవిస్తే విశ్వాసం వస్తుంది నీకు అప్పుడు ప్రార్థన చేస్తే విశ్వాస సహితంగా ప్రార్థన రోజు విశ్వాస అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు నీకు విశ్వాసం ఎందుకు సడగలుతుందంటే నువ్వు కేవలం వింటున్నావు కానీ దాన్ని అమలు పరచవాడి లాగ ఎందుకు అమలు దాన్ని నువ్వు మర్చిపోయినవు కాబట్టి మనుషుల మతిమార్పు జీవనం అందుకే వాటిని మనం రాసుకోవాలా వాటి ఆ రీతిగా రాసుకొని వాటిని నెమరు వేసుకుంటుండాలా మనం మన బలం మీద అది దేవుడు మనకి అవకాశం ఇచ్చి వాటిని మర్చిపోకుండా మీ నుదుటి మీద పాసికంగా వాళ్ళని కట్టుకోండి అన్నాడు నీ హృదయంగా రాసుకోండి వాటి అన్నాడు మీకు మంచి మొబైల్ ఫోన్స్ పెట్టుకోవచ్చు వాక్యం మీ కంప్యూటర్ స్క్రీన్ మీద బైబుల్ స్క్రీనర్స్ పెట్టుకోవచ్చు స్క్రీన్ సేవర్స్ పెట్టుకోవచ్చు ప్రతిసారి హెచ్చరిస్తా ఉంటుంది వాక్యం పిచ్చి పిచ్చి చూడకుండా చెత్త చూడకుండా అది నేను హెచ్చరిస్తా ఉంటాను ఈరోజు ఒక రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారంగా ఫిఫ్టీ త్రీ పర్సెంట్ సేవకులు ఫోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయారు ప్రపంచమంతట అంటే ఫిఫ్టీ అంటే మీకు ఎంతమంది తెలుసు మెజారిటీ మెజారిటీ పాస్టర్స్ సేవకులు అక్కడ చెప్తే చాలా కష్టం కానీ ఆ రీసెర్చ్ రిపోర్ట్ చెప్తుంది నేను చెప్పాను దాని మీరు నాకు కోపకోవడానికి వీల్లేదు ఆ రీసెర్చ్ రిపోర్ట్ మీరు పాలట్ ఇంటర్నెట్ లో పెట్టచ్చు ఫిఫ్టీ సేవకులు ఆ పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయి కౌన్సిలింగ్ సెంటర్స్ పోతున్నారు ఎట్లా బయటపడాలా నాకు ఇమ్మీడియట్లీ దేవుడ తలంపించింది మీరందరూ ఆదివారం పోయి సువార్త ప్రకటిస్తారే ఏ రీతిగా ప్రకటిస్తారు ఆయన పరిశుద్ధుడు కదా మళ్ళీ వీరెందుకు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారు కంప్యూటర్ ఏమన్నా దేవిలా అదొక దుష్ట శక్తి ఇంటర్నెట్ ఏమన్నా దుష్టశక్త దేవుడిచ్చిన మంచి అవకాశాలు ఇవ్వండి టూల్స్ వాటిని సేవ జీవితం వరకు మనం వాడుకోవాలా అంతేగాని చెతరకు వాడుకుంటామా వాడుకుంటారు కానీ అన్నిల అభ్య ఆచరణ అభ్యసిప్ప కూడా నేను వాటిని ఏ రీతిగా వాడుకుంటావు వాటి జోలికే పోతుంది పాపం అంటే నీకు అసహ్యం పుట్టాలా వాంతికి పుట్టాలా ఎందుకంటే నా నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి అప్పుడే ఆయన సేవ కొరకులు వాడబడతావు వాళ్ళ మంచి దాసాలను బిరుదు పొందుతావు దాసకాలానికి బిరుదు పొందుతావు నీ తీర్మానానికి సంబంధించింది అది ఎవ్రీ టైం నువ్వు దగ్గర పోయినప్పుడు అది నీ తీర్మానానికి సంబంధించింది కాబట్టి వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవుడిని యోహోవాపు మీరు చెయ్యకూడి రోషం కలిగి జీవించడం నేర్చుకోండి చాలా మంది అసహించుకుంటారు నేను ఈ చెప్తుంటే చెప్పేవాడు నేను కాదు అని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఎందుకంటే మీరు పశుతాత్మ చేత నడిపిబడ్డ వారైతే ఈ విషయాన్ని మీరు గ్రహించగలరు చెప్పేవాడు వీడు కాదు చెప్పేవాడు నేను కాదు ఇది దేవుని యొక్క ఆత్మనే దోషిస్తూ ఎంతో వేదనతో వీటిని హెచ్చరిస్తుంది నాలుగు సంవత్సరాల క్రితం హెచ్చరించబడ్డ ఈ వాక్యం తిరిగి మీ ప్రాంతానికి మరోసారి వచ్చింది అని మీరు దాన్ని గ్రహించగలగల అప్పుడే నీలో ఆత్మ ఉన్నట్లు లేకపోతే ద్వేష ఆత్మ ఉన్నట్లు దాన్ని ద్వేషిస్తాను స్టెఫన్ వాక్యం చెప్పినప్పుడు పెద్దలందరూ ఉద్దేశించారు మళ్ళంతా యాచకులే చీఫ్ ప్రిన్స్ ఉన్నాడు అక్కడ ప్రధాన యాచకుడు ఉన్నాడు అక్కడ వాళ్ళందరూ తృణీకరించారు ఎందుకు తృణీకరించారు మీకు ఒక విషయం నేను చూపిస్తాను తర్వాత కాబట్టి ఇప్పుడు చూడండి యశే గ్రంథము నలభైవ అధ్యాయంలో దేవుడు ఒక ప్రవేశాన్ని చూపించిండో ఆరు సంవత్సరాల క్రితం భవిష్యత్తులో ఈ రీతిగా జరగబోతుంది అది మన కాలంలో జరుగుతుంది చూడండి నలభైవ అధ్యాయము ఇరవై వచ్చనం దాని జాగ్రత్తగా చదువు చూడండి మృర్పరచుకున్న ఇంగ్లీష్ లో చదువుతాయి ఎవరంటే బాగుంటుందో అన్నది ఇంగ్లీష్ బైబుల్ ఉందా మీ దగ్గర ఎవరిదైనా ఇంగ్లీష్ బైబుల్ ఉందా ట్రీ దట్ షాల్ నాట్ రాట్ అని ఉంది అక్కడ భవిష్యత్తులో విలువగల దానిని అర్పింపచలని నీరసుడు నీరసుడు అంటే పేదవాడు బలహీనుడు అనుంది వాడు పుచ్చని మ్రాను అంటే మ్రాను పుచ్చిపోనిది మన భాషలో చెప్పాలంటే మ్రాను కులిపోనిది ఇప్పుడు చెట్టుని నరికేసినప్పుడు అది కులిపోదంట అది ఎండిపోదంట కానీ సాధారణంగా మంది కుంది పులిపోతాయి ఎండిపోతాయి పొయ్యిలో పెడితే కాల్చిపోయినాక అది బొగ్గ అయిపోయి గుడిదైపోతుంది కానీ నీరసుడు భవిష్యత్తులో పుచ్చని మారని తీసుకొచ్చి దీని మీద మీరు ఆ కళ్ళం బైబుల్ ప్రాఫెసింగ్ మినిస్ట్రీస్ వాక్యాలు వెతికినప్పుడు ది ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ అని కొట్టండి ఒకటే వాక్యం వస్తుంది మీకు ది ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ భవిష్యత్తులో ఎందుకు నరకడము కొంతకాలానికి మీకు ఉండవు చెట్లు నరికేసుకుంటా పోతే కానీ చివరికి విలువగలదది దానికి ప్రాణం ఉంది కాబట్టి చెట్టుకి కాబట్టి ఇక్కడ మీకు అవకాశం కాబట్టి ఒక ప్లాస్టిక్ ట్రీ తెచ్చిపెట్టుకుంటే ఎంత బాగుంటుంది ఒక ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది అని తెచ్చిపెట్టుకుంటున్నట్ట నీలసుడు అంటే సరే మీకు ఒక విషయం నేను చెప్పాలా బైబుల్ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు కేవలం గుడ్డి గట్టా ధ్యానించుకోవడానికి వీళ్ళే మీకు టూల్స్ అవసరం డిక్షనరీస్ అవసరం కామెంటరీస్ అవసరం అవన్నీ పెట్టుకుని జాగ్రత్తగా ప్రతి వచనాన్ని ప్రతి పదాన్ని ఆ డిక్షనరీ రూట్ మీనింగ్ చూడాల జేమ్స్ స్ట్రాంగ్ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ అని ఒక డిక్షనరీ ఉంటుంది అది నేను జాగ్రత్తగా చూస్తే ఎందుకంటే దాని ద్వారా నాకు ఇవన్నీ బయలుపరచబడ్డాయి ఆ డిక్షనరీ రూట్ మీనింగ్స్ చూడడం వల్లనే ఈ పదాలకు అర్థాలు తెలిసిన కాబట్టి మీరు కూడా కొనుక్కోవచ్చు ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్స్ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ అనేవి కాబట్టి నీరసుడు అంటే ఆత్మీయంగా పేదవాడు లేక ఆత్మలో పేదవాడు ఆత్మలో బానిస బానిసుడు అంది అంటే ఆత్మలో దిగజారిన వాడు సత్యంలోకి వెళ్ళి తరలిపోయిన వాడు అని అర్థం వస్తుంది అక్కడ నీరసుడు అంటే భవిష్యత్తులో నీరసుడు ఆర్టిఫిషియల్ ట్రీస్ తెచ్చి పెట్టుకుంటాడు అని అంది అక్కడ వాక్యం మీరు అనొచ్చు ఇది బై ఛాన్స్ పెట్టిండ్రా బ్రదర్ లేక నువ్వు దాన్ని కల్పించి చెప్తున్నావా ఇది సైంటిఫిక్ గా ఉండేటో నీకి ఆలోచిస్తారు కానీ విశ్వాసంలో ఉన్నవాడు దాన్ని అట్లా ఆలోచించాడు ప్రభు పట్ల ఆసక్తి ప్రేమ ఉన్నవాడు దాన్ని అట్లా ఆలోచించాడు ఇది ప్రభు వల్ల కలిగినది ఇది ప్రభు చెప్పబడింది ఇది ప్రభువాళ్ళ రాయబడిన ఇందులో భక్తుడు రెండు సంవత్సరాల క్రితం ఉన్నవాడు లేక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఉన్నవాడు ఆయన దాన్ని చూడగలుగుతున్నాడు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ట్రీస్ పెడతారు దాని ప్యాక్ చేసుకుంటారు వాళ్ళ నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటారు తిరిగి ప్యాక్ చేసుకుంటారు నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటారు మనీ సేవింగ్ ఆర్టిఫిషియల్ ట్రీస్ పెట్టుకుంటారు అని హెచ్చరించి నువ్వు సమర్థించుకోవడానికి వీల్లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది కాబట్టి రెండవదిగా పాయింట్ మనము అన్య వారు అన్యులు వారి దేవతలకు చేసినట్లు మన దేవుడిని యువకు మనం చేయకూడదు ఏ కూడా చేయకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ఎందుకంటే నీకును నీ ప్రభుకి మధ్యలో ఏది విలువగలదొచ్చినా అది విగ్రహమే అనే మా తెలిసి వార్త పాదవాద్యాలను మనం ఎన్నిసార్లు జరిస్తా ఉంటాం ఎవరినైనా కాని నీ ప్రభు ఎక్కువ ప్రేమిస్తే దేన్నైనా కానీ నీ ప్రభు నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహమే కాబట్టి మీరు నాకు పాత్రలు వారు అన్నాడు అక్కడ ఆ వాక్యం చూస్తున్నా పదవద్యంలో కాబట్టి మనము వాటిని అనుసరించడానికి వీల్లేదు అని అంటున్నాడు కాలంలో ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా చేసింద్రో ప్రాయన క్రైస్తవులు ఆ రీతిగా చేస్తారని పౌన్ హెచ్చరించి చూడవచ్చు మొదటి కోరిత రాష్ట్రపత్రిక పదవ అధ్యాయంలో ఇది నా జీవితాన్ని మార్చిన వాక్యం నేను ఎందుకు ఆత్మీయ జీవితంలో మార్పు చెందిన దేవుని వాక్యం పట్ల అమితమైన ఆసక్తి ఎందుకు వచ్చింది అంటే ఈ యొక్క వాక్యమే మొదటి కోరిత రాష్ట్రపత్రిక పదవ అధ్యాయంలో దేవుడి విషయాన్ని చేసిండు ఇస్రా ఎంతగా భక్తిగా ఉన్నా వాలలో అనేక మంది దేవుడికి ఇష్టాలుగా ఉండలేకపోయినాడు నేను ఇందాక మీకు చూపించినట్లు ఆయన పుట్టే టైంకి కేవలం రెండే కుటుంబాలు ఆయన చూడగలిగినాయి గుర్తించగలిగినాయి ఈయన మెస్సయ ఈయన రక్షకుడు ఆయన గుర్తించగలిగినాయి మొత్తం దేశమంతా సత్యం నుంచి మనం అక్కడ ఉండడానికి ఈ హెచ్చరికలను నన్ను జాగ్రత్తగా చూడండి పదవ అధ్యాయము మత కోరేది మొదటి కోరి రాష్ట్ర పత్రిక పదవ అధ్యయము మొదటి వర్షం నుంచి కొన్ని చూస్తుంటే సహోదరులారా ఈ సంగతి మీకు తెలియక ఉండుట నాకు ఇష్టం లేదు ఈరోజు మీరు తెలుసుకోవాలా మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఈరోజు మీరు కష్టంగా ఈ విషయం తెలుసుకోవాలా ఏంట విషయం చూడండి అదేనగా మన పితరులు అంటే శరీరంగా ఉన్న ఇష్టల్పదులు పాత నిబంధన కాలకు పదలు మన పితరులు ఎందుకంటే వాళ్ళ నుంచే మనకి సువార్థాను క్రీడబడింది కాబట్టి మన ప్రభు వచ్చింది కూడా వాళ్ళుండే కాబట్టి మన పితరులు మేఘము క్రింద ఉంది వారందరినూ సముద్రంలో నడిచిపోయి అందరినూ మోసలు పట్టి మేఘంలోను సముద్రంలోను వీళ్ళంతా బాక్సం పొందిన వాళ్ళు అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం నుంచి తమ్ముడు వెంపడించిన ఆత్మసంబంధమైన పండలు అనేది త్రాగింది పాత్ర నిబంధన ఈసారి తన గురించి మాట్లాడుతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఆ బండ చూడండి అంటే వాళ్ళు ప్రభుత్వ నిబడించిన వాళ్లే కానీ ఏం జరిగిందనే విషయం చూపిస్తూ చూడండి కాని తర్వాత అయితే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేది గనుక అరణ్యములో సంహరింపబడేది అరణ్యము ఈ లోకమే అరణ్యము సంహరింపబడేది ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారు చూడండి బాప్తిజం పొందిన వాళ్ళు పానం చేసిన వాళ్ళు ఆ పంట క్రీస్తే ఆ పాన్న భుజించిన అంటే ఉపవాడ ఏపీ చెప్పాలంటే వాళ్ళంతా రక్షణ అనుభవంలో ఉన్నవారు వారిలో ఎక్కువ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినది అయితే నేనేం చేయాల ప్రజలను వినచ్చు కొంత కిందికి పోయి చూడండి తెలుస్తుంది మీ గురించి రాస్తున్నాడు అక్కడ నా గురించి రాస్తున్నాడు అక్కడ వారు వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాణిని ఆశించబడినట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అక్కడ ఏం జరిగినాయో మనకి దృష్టాంతములుగా ఉన్నాయి ఎందుకంటే మన కాలంలో ఇవి నెరవేరబోతున్నాయి వారికి దృష్టాంతాలుగా నెరవేరినాయి వాళ్ళకి ఫిజికల్ గా నెరవేరునాయి మన కాలంలో స్పిరిచువల్ గా రిపీట్ కాబోతున్నాయి నో బయటికి దేవుడి శుద్ధిస్తున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు వాడిని మెంబలిస్తున్నావు వారి ఆచరణను మెంబలిస్తున్నావు అని హెచ్చరిస్తున్న చూడండి ఇప్పుడు త్వరగా ఏడవ ఏం జరిగింది ఆ ఈ రోజు అదే జరుగుతుంది జనులు తిరుటకును త్రాగుటకును కూడి కూర్చుండి ఆడుచు ఆడుటకు లేచిరి అని వరాయబడినట్లు వారిలో కొందరి వారే మీరు మీరు అంటే క్రైస్త గురించి మాట్లాడుతుంది ఇప్పుడు వారిలో కొందరి వలె మీరు విగ్రహాల యుంతకుడి అనడా మరియు వారి మనము వ్యభిచరింపక యుందము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దిన మంతి మంది కూలిరి మనము ప్రభువును శోధింపక యుద్ధము వారిలో కొందరు శోధించి సర్పముల నశించిరి మీరు సరుకుడి వారిలో కొందరు సరిగిహారకుడి చేత నశించిరి చూడండి ఇప్పుడు ఇది మనకు గుయమండి ఈ సంగతులు దృష్టాంతం గా అంటే ఫిజికల్ గా వారికి సంభవించి చూడండి ఎవరి కొద్కు రాయమండే యుగాంతమంతున్న మనకు బుద్ధి కలగడం కొరకు రాయబడినాయి కాబట్టి చూడండి ఈ విషయాలు వాళ్ళకి జరిగినాయి మన కాలంలో తిరిగి వస్తాయి పాత నిబంధన కాలంలో ఏం జరిగినాయో మన కాలంలో తిరిగి వస్తాయి కాబట్టి ఇప్పుడన్నా మనం పుద్ధి తెచ్చుకొని జాగ్రత్త గుండల వాళ్ళకి దృష్టాంతంగా జరిగినాయి ఎందుకు వాళ్ళు ఫిజికల్ గానే అవి చేసే కాబట్టి వాళ్ళకి నిజంగా నెరవేర్ని మన కాలంలో తిరిగి వస్తాయి అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు కాబట్టి మనము వారి వలే జీవించడానికి వీల్లేదు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనమేం చేయాలా నేను అనుకో నేను నేను రచన పొందినా నేను బాప్సం పొందినా పశురా పొందుకున్నా కృపాలకున్నాయి ఆత్మఫలాల నల్లా జీవితున్నాయి నేను ఎంతగానో సేవ చేస్తున్నా నువ్వు అనుకోవచ్చు కానీ ఈ వాక్యం ప్రకారంగా నువ్వు జీవించకపోతే నువ్వు సమర్థించుకుంటున్నావు కానీ పరీక్షించుకుంటలేవు ఆయన హెచ్చరికకు నువ్వు విధేయక చూపిస్తలేవు అందుకే పేపర్ రాసిన రెండో పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసి చాలా మంది అంటారు ఒకసారి రక్షణ పొందుతా చాలా మంది టీవీ ప్రోగ్రామ్స్ విన్నవారిని చాలా మంది సువార్త ప్రకటిస్తుంటే విన్నవారిని నువ్వేం బరి దేవుని సమృద్ధిగా రక్షిస్తాడు నేను కాపాడుతాడు స్వస్థపరుస్తాడు దేవుడిని అంత బాగుంటుంది వాక్యం వినడానికి అంత బాగుంటుంది కానీ ఒకసారి వాక్యానికి వచ్చినప్పుడే అంత బాగుందా లేదా అని చూడండి पीत राष्ट्र रिडव पत्रिक मदटे మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనంలో పౌరులు పేతులు ఈ విషయాన్ని హెచ్చరికలాగా మనకు చెప్తున్నాడు నువ్వు రక్షణ పొందినవారి ధీమాగా ఉండవు కానీ నువ్వు పోగొట్టుకుంటావు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఒక్కసారి రక్షణ పొందితే సరిపోదా బ్రదర్ ఒక్కసారి పాపం పొందితే సరిపోదా బ్రదర్ సరిపోదు ఎందుకంటే పొందిన దాన్ని బాధ్యత అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కేవలం నేను రక్షణ పొందుకున్నా నేను ఎప్పుడొచ్చినప్పుడు నా పాపాలు ఒప్పుకున్నాను అంటే సరిపోదు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి రక్షణ అనుభవాన్ని అని హెచ్చరి చూడండి పదో వర్షంలో చదవండి ఇప్పుడు సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయ చేసుకునేటప్పుడు మరి జాగ్రత్త మనం జాగ్రత్త కేవలం క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం రక్షణ అనుభవం కేవలం రక్షణ నా ప్రభుడు నేను స్వీకరించిన నా పాపలు ఒప్పుకున్నా అనేసి ధీమాగుంటే సరిపోతుందా కాదు దాన్ని నిశ్చయం చేసుకోవాలంట ప్రతిరోజు నీకు చెప్పబడ్డ వాక్యాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవించినప్పుడు నువ్వు దాన్ని నిశ్చయం చేసుకుంటావు ఎప్పుడు అర్థం వరకు సహించినప్పుడే ఆయన ఈ లోకంలోకి వచ్చేంత వరకు నీ కాళ్ళను ముగించేంత వరకు నీ శరీరంలో నీ ప్రాణము ముగించేంత వరకు నువ్వు దాన్ని సహించగలుగుతా నువ్వు దాన్ని భరించగలుగుతనే నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని చూసినప్పుడు జాగ్రత్తగా దాని ప్రకారంగా జీవించినప్పుడే నీ రక్షణను కొనసాగించుకోగలం దాన్ని నిశ్చయం చేసుకోవాలంటున్నాడు నిశ్చయము చేసుకోవడం త్వరలో వాక్యాన్ని ముగించబోతున్నాను క్లుప్తంగా ఇరిమి అగ్రంథము ఏడవ అధ్యాయము పదవ వచనం పద్దెనిమిదవ వచనంలో ఇస్రాల్ పదులు ఏ రీతిగా జీవించు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు త్వరగా చదవండి కుటుంబాలు దేవుడి పిల్లల కుటుంబాలు ఏ రీతిగా ఆచరించిన ఈ పండగలు అనిలను చూసి నేర్చుకుని వాటిని ఆచరించిన కుటుంబాలు అది మనం చూసినాం జాగ్రత్తగా త్వర త్వరగా చూడండి ఎవరన్నా పచ్చని వచ్చిన నిర్మియా పెద్దము ఏడవ అధ్యాయము పచ్చనిమిదవ వచ్చినం నాకు కోపము కొట్టించినట్లు ఆకాశవాణి దేవతకు పిండి వంటలు చేలనియు అన్య దేవతలకు ప్రాణార్పడంతో పోయడం అని పిల్లలు కట్టడి ఎరుచున్నారు తండ్రులు అతని రాజు కట్టుచున్నారు స్త్రీలు పిండి తీసుకుంటున్నారు నాకే కోపము పుట్టించినట్టు సెకండ్ నాకే కోపము కొట్టించినట్టు వారు దాన్ని చేసినారా తమకే ఆహ్వానం కలుగునగా చేస్తులాదు సెలవిస్తున్నాడు ఈ స్థలం మీదను ధరల మీదను జంతుల మీదను పొలంలో చెట్ల పొలంలో చెట్ల మీదను భూమి మీదను అది ప్రవచనమే చాలా బెడ ఆయన కోపాన్ని ఆయన ఉగ్రతని కుమ్మరిస్తున్నట్టకం మీద అవి ఆశ్రించినప్పుడు ఎవరికైనా ఇంగ్లీష్ మరివలు ఉంటే చూడండి అక్కడ చాలా క్లియర్గా ఉంది దే హ్యావ్ ఆఫర్డ్ ద కేక్స్ అని అంటే భవిష్యత్తులో కేక్స్ చేసుకొని దాన్ని ఆరాధిస్తారు అన్న విషయం దాన్ని ఎంతో ప్రాధాన్యత గంటలు ఖర్చు పెడతారు పిండి వంటకంలో చేసి ఆ దేవతలకు అనిపిస్తారు మీరు అనొచ్చి మేము ఎక్కడ అర్పిస్తున్నాం బ్రదర్ మీరు అనుకోవచ్చు పాతది గతించిన ఇదిగో సమస్తం కృతమైన పాతది గతించిన కృతది ఆత్మీయమైన అవి గ్రహించలేని స్థితిలో మనం వినొచ్చు మీకు తెలియకుండా విగ్రహాలకి వాటిని అర్పిస్తుండ్రు అన్న విషయాన్ని వ్యాపకం చేసిండ్రు ప్రభు మీరేనా ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరో ఇస్టల్ పేర్లు ఏం చేసిన రోజు కనడి ఏం చేసిన రోజు భవిష్యత్తులో ఆత్మీయ ఇస్టల్ పేదలు అంతరంగమందు దూధంగా మార్చబడ్డ మనము వాటిని చేస్తున్నామా అన్న హెచ్చరించని హెచ్చరిక చూపించింది అరణ్యంలో వారు మెలేకు దేవతకి నక్షత్రాలను మూత ద స్టార్ ఆఫ్ బొలే దాన్ని భరించిన వాళ్ళు మీరు నచ్చి మేము స్టార్స్ ని భరిస్తున్నామండి మేము విగ్రహార్థం తీసుకున్నామా మీరు అనుకోవచ్చు అది ప్రభు సంబంధించింది కదా అది ప్రభు సంబంధించింది ఎంత కాదు ఈ ప్రవచనాలన్నీ బహుశా ఆమోస్ అంటే దగ్గర దగ్గర రెండు వేల ఆరు ఐదు నాలుగు వందల సంవత్సరాల కింద చెప్పబడ్డ ప్రవచనం అంటే రెండు వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రవచనాలు మన కాలంలో నెరవేరుతున్నాయి కానీ మనం వాటిని స్థితిలో ఉన్నాం ఎందుకు ధ్యానించలేని వీటిని ఎందుకు ప్రకటించలేని వీటిని మనం ఎందుకు సమర్థించుకుంటున్నాం మనం ఆయనని ఎందుకు దుఃఖపరుస్తున్నాం పరిశుధాత్మను ఎందుకు ఆర్పేస్తున్నాం మనం ఎందుకు వీటిని భరించలేని స్థితిలో ఉంటున్నాం మనం నేను భరించలేను ఒక్క క్షణం భరించలేను ప్రేమతో ఆదరిస్తాను అందరినీ చేసేవాడిని హెచ్చరిస్తాను అంతేగాని తిరస్కరించను ఎందుకంటే ఇది ఇది ప్రేమ సిద్ధాంతం సేవ జీవితము క్రైస్తవ జీవితము ప్రేమ సిద్ధాంతం మనం ఇతరులను ప్రేమించాలా కరెక్టే కానీ వానికి హెచ్చరించకపోతే వాణి నువ్వు నరకంలో చెట్టు సేవ చేయగలుగుతున్నాం కాబట్టి ఈ వాక్యాలు మనల్ని హెచ్చరించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక వాక్యం చూపిస్తా పావులు గలకీ సంఘనికి వచ్చినప్పుడు ఇవి ఎందుకు అంతగా బాధతో హెచ్చరించి ఆయన బృదంలో ఎంత బాధ ఉందనేది నువ్వు దేవుని వినవలన నువ్వు దాన్ని గ్రహించగలవా చూడండి దళిత దళితుల రాష్ట్ర పత్రిక అధ్యాయము దళితుల రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము నేను ఈ వాక్యము కనీసము ఆరు సంవత్సరాల క్రితము ఒక స్థలంలో ప్రకటించిన మొలన్న నన్ను ఆహ్వానించలేదు వాళ్ళు సరే వాళ్ళు ఆహ్వానించకున్నా నాకు పర్లేదు నేను అంత గొప్పని కథ తిరిగి నన్ను ఆహ్వానించాలనిషి కానీ నాకు కలిగిన ఈ బారం భారం మట్టుకు నేను భరించాల్సిందే నేను మటుకు ఇది నేను ఇక్కడ చెప్పిపోవాల్సిందే మీరు దాని భారాన్ని మోసుకోవాల్సిందే మీ ఇష్టం మీరు దాన్ని మోసుకుంటారా తీసి అది మీ ఇష్టం కాబట్టి చెప్పాల్సిన పదత పౌరులు చెప్పిండల సంఘం చెప్పిండు ఎందుకు చెప్పిండు అది చెడిపోతుంది సంఘం అన్ని చెడిపోయినాయి ఆయన స్థాపించిన ఏడు సంఘాలు చివరి చెడిందని ప్రతి పత్రిక మీరు చెడిపోతున్నారు బాగుపడండి ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోండి అని హెచ్చరికలు రాసిన పత్రికలు అవన్నీ అన్ని అరీతిగా చెడిపోతున్నప్పుడు యుగ సమాప్తిన్న మనం అరీతి కూడా గలుగుతున్నామా నాలుగవ అధ్యయము పదోవచనం చూడండి వర గలెక్టర్ రాసిన పత్రిక నాలుగవ అధ్యయము పదవచనం మీరు మా సభలను ఉత్సవ కాలములను సంవత్సరం చెప్పాల నాలుగు నిమిషాలు అలా తగ్గిపోతుంది మతపరంగా జీవితం మీరు దినములను ఉత్సవ కాలములను సంవత్సరంలను ఆచరిస్తున్నారు ఎవరు ఆచరిస్తున్నారు చెప్పండి గలతీ సంఘం ఆచరిస్తుంది ఈ రోజు ప్రపంచం అంతటా గలతీ ఆచరిస్తుంది అందుకు పౌరులు ఆ రోజు బాధతో ఏం చెప్పిందో చూడడం ఒకసారి మీ విషమై నేను పడిన కష్టము వ్యక్తమైపోలేమో అని మిమ్మడు వచ్చి భయపడుతున్నాను చూడండి వీటిని ఆచరించే వాళ్ళ రక్షణ వారు పోగొట్టుకుంటారేమో అని భయపడుతున్నారు ఎందుకంటే అవన్నీ అనిలు పాటిస్తారు మీరెందుకు పాటిస్తున్నారు దళతి సంగమా అవి అనిలు పాటించేవి కదా మీకు లేవు కదా అవి ఓ గలతీ సంగమా మీరు ఎందుకు పాటిస్తారు మీరు చూడండి మూడవ అధ్యాయం చూడండి మూడవ అధ్యాయము మొదటి వర్షంలో ఏం చెప్తున్నారు చూడండి ఎవరు గౌడబెట్టారు మిమ్మల్ని ఎవరు మోసగించారు ఓ అవిమేకులైన గలతీలారా ఓ క్రైస్తవ సంగమా మీరు ఎందుకు అవివేకులు అన్నాడు అంత డైరెక్ట్ గా చెప్పగలమా వాక్యం ఉంది కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఓ అవివేకులైన గలతీల గలతీ అని అంటే ఒక క్రైస్తవ సంఘం మీరు వివేకం ఎట్లా పోగొట్టుకున్నారు గలతీ సంఘమా మీరు ఎందుకు అవివేకులు అయిపోయినారు మిమ్మల్ని ఎవరు భ్రమపరిచరు అంటే ఎవరు మోసగచ్చరు ఏ బోధ మిమ్మల్ని మోసగించింది ఏ మతము మిమ్మల్ని మోసగించింది అని హెచ్చరించుడు గలతీ సంఘంకి అది అవివేకం అయిపోయింది అందుకే చూడండి ఎందుకు వీటిని పాటించచ్చు తులసి రాష్ట్ర ఈ విషయాన్ని జ్ఞాపకం చేసింది చూడండి రెండవ ఆధ్యాయ కొలస రాష్ట్ర పత్రిక ఇంకొక ఐదు పది నిమిషాలు నేను ముగిస్తా వాళ్ళకండి రెండవ అధ్యాయము తులసి రెండవ అధ్యాయము పదిహేడవ వచనం కాబట్టి అదే నువ్వు చదివింది కరెక్ట్ పదవ వచనం రెండవ అధ్యాయము పదవ వచనము కాబట్టి అన్నపాన పూజ విషయంలోనైనా చూడండి పండగ అమవాస్య విశ్రాంతి అనుబాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశం యక్కుడి ఇన్ని విగ్రహాలు ఇవన్నీ విగ్రహాలు అంటే ఉత్త బొమ్మలే కావు ఆచారాలు కూడా విగ్రహాలు దినములు కూడా విగ్రహాలు ఎందుకంటే అనులు దినానికి ఒక దేవత పెట్టి మీకు తెలుసు అది మీకు అంతా తెలుసు సోమవారం ఒక దేవతకి మంగళవారం ఒక దేవతకి బుధవారం ఒక దేవతకి వాళ్ళు అర్పించారు మీరు అర్పించడానికి వీల్లేదు సండే ఈజ్ ఫర్ సన్ గాడ్ మండే ఈజ్ ఫర్ మూన్ గార్డ్ ట్యూస్డే ఈజ్ ఫర్ సమదర్ గాడ్ వెన్స్డే అంటే ఓడింగ్ థర్స్డే అంటే తోర్ అనే దేవతకి అట్లా రకరకాల దేవతలకి గ్రీస్ పేర్లు పెట్టారు జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి మంత్ ఒక దేవతగా అర్పించారు జాన్వరి అంటే ఒక దేవత ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి ఒక దేవత అట్లా ఒక్కొక్క దేవత మార్చ్ అంటే మార్చ్ అంటే మార్స్ అనే ప్లానెట్ కనిపించింది అట్లా ప్రతి దినాన్ని ఒక ప్రతి మంత్ మంత్ ఒక దేవతల కనిపించింది వాళ్ళు మనం అట్లా వాటిని ఆటించడానికి వీల్లేదు మీరు దేవతలను పాటిస్తలేం కదా మీరు వాటిని పాటిస్తున్నారు ఆత్మీయ కాబట్టి మీకు ఎవరు మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చే అవకాశం లేకపోతున్నాడు అంటే వీటిని పాటించే తీర్పు ఉంటుంది కానీ ఏసు క్రీస్తుని అందిన వారికి ఏ శిక్షా విధి లేదు అని మన డోల రాష్ట్ర పత్రికలు అందిస్తామా ఎన్నిసార్లు ఏసు క్రీస్తుని అందిన వారికి ఏ శిక్ష విధి లేదు కానీ ఏసు పాటించకుండా వీటిని పాటిస్తే ఖచ్చితంగా తీర్పు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తే మాట్లాడు సార్ ఎందుకు వీటిని పది పదకొండు పదిహేడో వర్షం ఇది రాయనే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది కాబట్టి చూడండి ఇవన్నీ ఆచారాలు నీడల వంటివి ఛాయ అంటే నీడల వంటివి పండగలు నియమ కథిన సబ్బాతులు ఇవన్నీ నీడ వంటివి నిజ స్వరూపము క్రీస్తుల ఉన్నది అసలైన పండగ క్రీస్తుల ఉన్నది అసలైన సబ్బాతు క్రీస్తుల ఉంది సండే మండే ట్యూజన్ లేదు ఫ్రైడే సెకండ్ లో అసలు లేదు అసలైన తప్పతో ప్రభులో ఉన్నది అందుకే నేను ప్రభుని ఆచరిస్తా ప్రభుని పండగ చేస్తా ఇప్పుడు నేను ద ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ చూపించి ముగిస్తా వాక్యాన్ని పేతులు రెండవ పత్రిక మొదటి అధ్యాయ పేతులు రెండవ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ ప్రవచనం కొంత జాగ్రత్తగా చదువుదాం బ్రదర్ ఎందుకంటే అసలైన మెసేజ్ మనం అక్కడ చూసి ముగించకపోతున్నాం కంక్లూడింగ్ కాబట్టి జాగ్రత్తగా మీరు ఇది ఒక ప్రవచనం అసలైన క్రిస్మస్ అంటే ఏంటనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీరు అనొచ్చు నువ్వు పాటించావా క్రిస్మస్ నేను పాటిస్తా క్రిస్మస్ ఎవరు చెప్పి నేను చాలా మంది అంటారు ఆ బ్రదర్ పాటించాడు ఏ పండుగలు ఏ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ నేను పాటిస్తా ఎందుక తెలుసా చాలా సంవత్సరాల క్రితం పాట కూడా వినండి సెలబ్రేట్ జీసస్ అని ఒక ఇంగ్లీష్ పాట కూడా వినండి నా కాలేజ్ కాలంలో ఐ ఆల్వేజ్ సెలబ్రేట్ జీసస్ నేను ప్రభునే ఆచరిస్తా ఆయననే నా పండగ ఆయననే నా దినం ఆయననే నా సబాతు ప్రతిదీ ఆయన ఎందుకంటే నేను నీడని వెంబడించేవాడిని కాదు నిజ స్వరూపాన్ని వెంబడించేవాడిని నాకు అవసరం లేదు నీడ మన ప్రభు కుట్టకపోతే నీడ అవసరం మన ప్రభు పుట్టినాక నీడు అవసరం లేదు ఎందుకంటే నేను ముఖాముడిగా చూసిన ప్రతిరోజు దేవుడి వాక్యంలో కాబట్టి చూడండి మీకు మంచి ప్రవచనం ఉందన్న విషయం ఇంతకంటే ఇక మీద ఇంతవరకు మీరు నిన్న వాక్యం కంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది ఈ రోజు ఉన్నది మీరు నిస్సహాయక స్థితిలో ఉండడానికి వీల్లేదు మీరు చూడండి ఉదయం ఆ వాక్యం చీకటి వెలిగి మీకు మేలు మీకు మేలు మీకు లాభము మీకు మేలు ఎప్పుడు తెలుసా వేకువ చుక్క అంటే మన ప్రభుకి పేరు అది మన ప్రభు పేరు వేకువ అంటే మార్నింగ్ స్టార్ అని ఇంగ్లీష్ లో మన ప్రభుకి మార్నింగ్ స్టార్ అని పేరు తెల్లవారి వేకువ అది చీకట్లో వెలుగునిస్తుంది కానీ ఎంత కాలం అక్కడనే ఉన్నదిస్తారు మీ హృదయంలో అది వెలగాల మీ హృదయంలో అది పుట్టాలా అది అసలైన క్రిస్మస్ అంటున్నాడు ఎందుకో తెలుసా ఎవరు కనుకున్నారో ఈ పదం చాలా ఆశ్చర్యకరం క్రిస్మస్ అంటే క్రైస్ట్ అంటే అభిషక్తుడు అభిషేకం పొందినవాడు అనర్థం మన ప్రభు అభిషక్తుడు మాస్ అంటే ఆయన మరణం అనర్థం మరణాన్ని చరించడం అనర్థం క్రైస్మస్ క్రిస్మస్ ఆయన మరణం మన ప్రభు మరణాన్ని ఆచరించడం అనర్థం ఎవరు పెట్టిండ్రో పదం ఆయన మరణానికి సంబంధించి అయితే ఆయన పుట్టుక గురించి ఎందుకు ఆచరిస్తున్నారు ఎవరు పెట్టిండ్రో ఎవరు అందుకు ఆ రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిందా నాలుగు వందల సంవత్సరం ఎప్పుడు చరిత్రలో వచ్చిందో ఈ పేరు నాకు తెలియదు కానీ క్రిస్మస్ అంటే ఆయన మరణానికి సంబంధించింది అని అర్థం కానీ సరే మీరన్నాచ్చు దుష్టుడు ఎప్పుడు తర్మం చేస్తున్నాడు వాక్యాన్ని వంకటింక చేస్తుంటాడు కానీ మన ప్రభుదని సరి చేస్తాడు ఆయన మార్గాన్ని సరళం చేసేవాడు మీరు బాగా అర్థం చేసుకోండి ఆయన పుట్టుక ఈ లోకానికి సమాధానం ఇస్తుంది ఏ రీతిగా ఇస్తుంది ఆయన బాలులాగా కుడితే రాదు ఆయన మరణించి సమాధి చేయబడి మురణాలు తిరిగి లేచి నూతనంగా నీ హృదయంగా జన్మిస్తేనే నీకు రక్షణ అసలైన క్రిస్మస్ అది ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం అక్కడెక్కడో పుట్టిండు కరెక్టే రెండు వేల సంవత్సరాల క్రితం ఎరుసేమ్ లో గుట్టిండు లేక పెత్తహేమ్ లో ఇవన్నీ బాగుంటాయి వినడానికి డ్రామాలకి అన్నిటి బాగుంటాయి కానీ అసలైన పుట్టుక నీ హృదయలో పుట్టాలని పేతులు ప్రవచిస్తున్నాడు అది అసలైన క్రిస్మస్ ఎవరైనా క్రిస్మస్ పడే రోజు ఆయన మరణ గురించి ప్రకటిస్తారా కానీ పేతులు చెప్తున్నాడు ఆయన మరణించకపోతే నీకు రక్షణ రాదు ఎంతకాలం ఇంకా రెండు వేల సంస్కృతం పుట్టులేదంటే ఉంటారు మీరు నీ హృదయంలో ఈరోజు ఆయన జన్మించకపోతే నీకు మేలు లేదు ఎంతగా పండగల ఆచరించిన ఎంతగా ఆడంబరంగా జీవించిన దేవుడికి వంతు ప్రభుత్వం అంతగా ఆచరించిన నాకు అనిపించడం అని ఎంతగా సంతోషంగా నీ హృదయంలో ఆయన నూతనంగా జన్మించకపోతే నీకు వేస్ట్ ఈ పండగ ఇవన్నీ దండగా అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఏదైనా తీర్మానించుకోండి మీరు ఈ యొక్క సత్యాన్ని స్వీకరించకపోతే మీ హృదయంలో ప్రభువు ప్రతిరోజు నూతనంగా జన్మించకపోతే నేను ప్రతిరోజు క్రిస్మస్ చేసుకుంటా నేను మీకు చెప్తున్నా పొద్దున్న లేచినప్పుడు ఫైవ్ ఓ క్లాక్ లేచినప్పుడు మోకాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నీకు ఎంతో బంధాలైన నా పాపముల నిమిత్తం అయిన శాపముల నిమిత్తమైన రోగముల నిమిత్తమై నా వ్యసనముల నిమిత్తమై నువ్వు ఆయన కలవసులు నా నువ్వు మరించిన అది క్షణం జ్ఞాపకం సమాధి చేయబడి నా కోరిగి లేచిన ప్రభావా ఆ విషయాన్ని జ్ఞాపకం తీసుకుంటున్నాను నువ్వు తిరిగి లేచిందేగా నాకు ద్రూతనమైన విషయం అనుకరించుకున్నావు విమోచనం పట్ల ముద్రించుకున్నావు నీ గ్రూప వాళ్ళ చేత ఆత్మ వాళ్ళ చేత నేను కనిపిస్తున్న కాలం దాని బయట నీకు బంధాలు అన్నప్పుడు గ్రూతనంగా నా ప్రజలు ప్రతిరోజు అప్పుడు వాక్యాన్ని జన్మించినప్పుడు ఎక్కడ ఆనందం ఎక్కడ ధైర్యం నేను దేని విషయంలో చింతించను దేని విషయంలో భయపడను నాకు ఏమున్నా ఏమి లేకున్నా ధైర్యంగా ఆయన ఆయన సన్నిధిలో నిలబడాలను ప్రతిరోజు ధైర్యంగా ఈ లోకంలోకి పోగలను అనేక ప్రాంతాల్లో పోయి ఈ యొక్క వాక్యం నేను అది కేవలం ఆయన యొక్క కృప్ప కాబట్టి దినం తీర్మానించుకోరు మీకొకే వాక్యం చూపిస్తే ఇక నేను చూపించాను ఎందుకంటే ఫార్టీ ఎగ్జాక్ట్ దాట్ పెయి ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను డివేట్ అవుతున్నాను ఒకటే వాక్యం నేను మీకు చూపిస్తా ఆ ఒక వాక్యం మీరు వినేసి మీరు ఇంటికి వెళ్ళొచ్చు మీరు ఏమైనా చేయొచ్చు తెసలు రాసిన పత్రిక తెశ రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఎందుకంటే ఈ హెచ్చరించబడ్డ ఈ యొక్క వాక్యాలను మీరు నిండు మనసుతో ప్రేమతో వాటిని స్వీకరించి వాటి పరకరంగా జీవించకపోతే మీకేమవుతుందో అన్న విషయాన్ని మీకు చెప్పాలా ఎందుకంటే అనుకోని విధానంగా నేను ఈ ప్రాంతానికి రావడం మీరు ఎవరో తెలియదు కానీ ప్రభు యొక్క ప్రేమను నేను వ్యక్తపరచకపోతే నేను మిమ్మల్ని మరణంలో విడిచిపెట్టిన వాడని అయిత నుంచి విడుదల పొందడం కోరికే మనమందరం ఈ లోకంలో సేవకులుగా ఉండగలుగుతున్నావు నువ్వు ఏ పని చేసినా కానీ దర్ ఎస్ నథింగ్ కాల్డ్ ఫుల్ టైమ్ దర్ ఎస్ నథింగ్ కాల్డ్ పార్ట్ టైం దానికి సంబంధించిన వాఖ్యలు ఉన్నాయి పైపులో దిర్ ఇస్ నింగ్ కాల్డ్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ దిస్ నథింగ్ కాల్డ్ పార్ట్ టైమ్ మినిస్ట్రీ ఎవ్రీథింగ్ ఇస్ హోల్ హార్టెడ్ మినిస్ట్రీ ఆయన ప్రేమించే వాళ్ళు సేవించే వాళ్ళు వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయాలి అంతే కాల్డ్ ఫుల్ టైమ్ డెడికేషన్ నువ్వు ఏ రీతినైనా సేవ చేసుకోవచ్చు దేవుని నీ ఉద్యోగం తీసుకుంటూ కూడా నువ్వు సేవ చేయగలవు నీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఎందుకంటే నీ కుటుంబానికి కుటుంబ పోషణ వరకు నువ్వు విశ్వాసం వ్యక్తించాలింది వాక్యం నీ కుటుంబాన్ని ఉషించుకోవాలనుంది వాక్యం కానీ నువ్వు ఏ పని చేసినా గానీ ఆయన నీ తీసే నువ్వు ప్రకటించకపోతే నీకు శ్రమ కావులంటాడు నేను క్రీస్తుని ప్రకటించకపోతే నాకు శ్రమ కావులు ఒక్కడికేనా నువ్వు ప్రకటించకపోతే నీకుండదు శ్రమ అందరికీ శ్రమ క్రైస్తవులకు శ్రమ ప్రకటించకపోతే మనం తీర్మానించుకోవాలా ఈ దినం నుంచి నేను ఏ రీతిగా ప్రకటించాలా ప్రభావ నువ్వు నా నూరు నెలలు జన్మించాలా మరి విశేషంగా ప్రభు ఒక స్థలంలో సేవ చేస్తుంటే కొంతమంది వచ్చే అయ్యా నీ సహోదరులు నీ తల్లి నీ గురించి వెతుకుతున్నారు నువ్వు ఎక్కడ పోయినావు అన్నప్పుడు ప్రభు ఒక మాట్లాడుతుంది తల్లి ఎవరునా సహోదరులు ఎవరు కాదు సంబంధాలు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు నా తండ్రి చిత్తని నెరవేర్చే నా తల్లి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళని నా సహోదరులు ఇంద తండ్రి చిత్తం ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాటలు గైకులుడి మనము క్రీస్తుని ఇతరుల జీవితంలో ప్రసవించాలా తల్లి అంటే ప్రసవించేది అని అర్థం కాబట్టి క్రైస్తవ సంఘము ప్రసవించాలా ప్రభుని అనేకుల జీవితాలను ప్రసవించాలా ప్రభుని అప్పుడే నిజమైన క్రిస్మస్ అంటే నీ హృదయంలో అయిన ప్రూతనంగా ఇతర జీవితంలో కూడా అతను జన్మించడానికి నువ్వు తారకుడికి తారకురాలుగా తయారు కావాలి లేకపోతే నీకు మేలు లేదు పేదలు రాష్ట్ర పత్రికల విషయం ఇందాక కాబట్టి ఈ చెప్పబడ్డ వాక్యాల స్వీకరించకపోతే మీకేమవుతుందో ఒక విషయాన్ని నేను చూపిస్తా భవిష్యత్తులో త్వరగా రానయ్య ఈ కాలంలో ఏం జరగబోతుందో నేను మీకు అది చూపిస్తా మరి విశేషంగా అపూస్తకరం మీరు ఇక్కడ ధ్యానించింద్రా ఎవరన్నా ఏమన్నా ఆచారాలు పాటించింద్రా ఏ పండగలన్నా చేసింద్రా అసలైన చర్చ్ అదే కదా ఫస్ట్ చర్చ్ సృష్టిలో అపోస్ సంఘమే కదా బోధ అపోస్ల బోధయ్య అని కానీ అపోస్ల బోధకు తగ్గట్టు జీవించగలుగుతున్నదా క్రైస్తవ సంఘం ప్రపంచమంతటా ఈరోజు ఒకటి ఎగ్జాంపుల్ చూపించండి ఒక సంఘం నేనేది పేర్లు పెడతలేదు క్రైస్తవ సంఘం తయారైపోయింది ప్రపంచమంతట అపోస్తలు చేయని పండగలు మనమెందుకు చేస్తున్నాం అసలైన బోధ అక్కడి నుంచి ఆరంభమైతే రక్షణ సువారు తగిన ప్రకటించబడతాయి వాళ్ళకి తెలియదు సత్యం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ప్రకటించలేదు నీకు తెలియదు కాబట్టి పాటించిన దానికి తెలిసిన తెలియకపోయినా చేసిన పాపము పాపమే దాని నుంచి మనం విడుదల పొందాలా అందుకే ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని మనం ఈ ముగించుకుందాం చూడండి తెస పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు పన్నెండు వర్షం వరకు చూస్తాం చూడండి నేను చవితే మీరు జాగ్రత్తగా ఉండదు హెచ్చలో రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వర్షం నుంచి ఆరంభం నశించు చిన్న తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబిపకపోయి భవిష్యత్తు జరగబోతుంది నశించే వాళ్ళంట సత్య విషమైన వాక్యాన్ని స్వీకరించాలంట అని ఉంది చూడండి వాని రాక అబద్ధమైన అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన సూచక దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనపరుచు బలము అనుసరించి ఎవరైతే సత్యాన్ని స్వీకరించారో వాడి జీవితంలో సైతాను ఆత్మ ఉంటది అని అంటున్నాడు ఎవరైనా కావచ్చు ఇది చెప్పబడ్డ వాక్యము తెసలోనికా సంఘానికి అది క్రైస్తవ సంఘం ఆ క్రైస్తవ సంఘం కిటరాశ జీవిస్తారు కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి ఇప్పుడన్నా సత్యాన్ని ప్రేమించండి అన్న హెచ్చరిక చెప్తొచ్చు దాంతో నేను వాక్యాన్ని ముగించుకుంటున్నాను ఎందుచేత ఎందు చేత ఎవరైతే సత్యాన్ని ప్రేమించగా సమర్థించుకుంటాడో సమర్థించుకుంటాడో నాకు తెలిసిందే కరెక్ట్ నేను విన్నదే కరెక్ట్ నాకు చెప్పబడిందే కరెక్ట్ నేను చదివిందే కరెక్ట్ అంతా నేనే కరెక్ట్ నేను గొప్ప గొప్ప కాళ్ళ పోయి గొప్ప గొప్ప యూనివర్సిటీస్ లో గొప్ప గొప్ప దేశాల పోయి నేనే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ నాకు చెప్పబడిందే కరెక్ట్ మా దగ్గర చెప్పబడితే కరెక్ట్ అని సమర్థించుకునే వీళ్ళంతా శరీరంగా ఉండేవాళ్ళు వీళ్ళు ఎట్లుంటారంట ఇది చేత సత్యంలో నమ్మక దుర్నీతి అందు దుర్నీతి అందు అభిలాషకల వారందరూ శిక్షావిధి పొందుటకైనా దేవుడు వారు పంపిస్తున్నాడు ఎప్పుడైతే దేవుడిని ధృవీకరిస్తామో ఆయన సత్యని ధృనీకరిస్తామో మోసము చేయు శక్తిని దేవుడు వారి పంపిస్తున్నాడు ప్రపంచమంతటా ఇది జరుగుతుంది ఈ రోజు ప్రపంచబంగా ఎవడైతే సత్యాన్ని ప్రేమించక దుర్నీతి ఎంత అభిలాష గలవారు అంటే అసత్యం అంత అభిలాష ఉన్నదే సమర్థించుకున్నదే కరెక్ట్ అనుకోనం చెప్పబడిందే కరెక్ట్ అనుకోనం లేఖనను పరిశోధించకుండా పెరియళ్ళు పరిశోధించారు పరిశోధించారు వచ్చిన వాడు ఇతను ప్రభు నుంచి వచ్చినా లేదా దేవుని ఆత్మ నుంచి వచ్చినా లేదా అని పరీక్షించి వారి వాక్యాన్ని స్వీకరించారు అటువంటి సత్యాన్ని ప్రేమించక దుర్నీతి ఎంత అభిలాష దేవుడు అందుకే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొన ఎందుకన్నాడు ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఈ వాక్యం కాబట్టి మనము అట్లా ఉండకుండా ఈ దిన మన చింతల తిరిగి పక్షించుకోవాలా ఆయనకి నూతనంగా సమర్పించుకోవాలి ప్రతిదిన నూతనంగా మన చిత్తల సమర్పించుకోవాలి లేకపోతే అబద్ధంను నమ్మునట్లు మోసపుచ్చు ఆత్మను దయ్యాన్ని సైతాన్ని మనం దేవుడు వారి మీద పంపిస్తున్నట్ట సైతాన్ని చెప్తున్న పో సైతాన వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఏం చెప్పినా ఎంతమందిని ఇక్కడ పంపించినా ఎంతమంది సువార్డులు ప్రకటించినా వాళ్ళు స్వీకరించారు ఈ సత్యాన్ని తెల్లవారికే మర్చిపోయారు వీళ్ళందరూ కాబట్టి ఇప్పుడు పో నీకు వాళ్ళ మీద అధికారం ఇచ్చిన సైతానికి కూడా దేవుడు అధికారం ఇస్తాడు సైతాన్ని వానంత ఏం చేయడు వాక్యం చూపిస్తుంది దేవుడు సైతానికి అధికారం ఇస్తున్నాడు దేవుడి చేతిలో వాడు ఘనహీనమైన గటంలాగా వాడబడుతున్నాడు ఎవరి మీద వాడబడుతున్నాడు దేవుడు బిడల మీద వాడబడుతున్నాడు నువ్వు దేవుని బిడ్డమని చెప్పుకొని సత్యాన్ని తృనీకరిస్తే నేను ఎట్లా విడిచిపెట్టాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడు ఎప్పుడైతే మనం సత్యాన్ని తృనీకరిస్తున్నామో ప్రభుని తృనీకరిస్తున్నాం అని ఎందుకు గ్రహించాలనుకుంటున్నా మీరు వచ్చిసారి కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థన చేస్తాను మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి థ్యాంక్ వెరీ మచ్ ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీరు ఎందు కొరకు ఇక్కడికి వచ్చిన్నారు మీ అంతటా మీరు వచ్చిందా దేవుడు మిమ్మల్ని నడిపించిందా అది మీరు ఒకసారి పరిశీలించుకోండి ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీ హృదయాన్ని పరిశీలించుకోండి ఆయన సన్నిధిలో కుమూరించుకోండి రావ నేను ఈ ఆచారాలు పాటిస్తున్నానా నిజమైన క్రిస్మస్ సందేశాన్ని నేను అర్థం చేసుకున్నాను మీరు మా హృదయంలో జన్మేస్తున్న కదా క్రిస్మస్ అది ప్రతిరోజు జరగాల కదా నా రాష్ట్రాన్ని కొనసాగించగలండి రావాల నా హృదయాన్ని పరిశీలించుకు మరోసారి పరిశీలించిందా నీకు ఇంకా ఏమైనా ఆయాసకరమేందని చూపించండి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రోబ్బ మీ యొక్క కరిక్రం నేను పొందాలని అయినా నా దాని మాట అన్నది మీకు పొందాలి ప్రభావ అయినా నా హృదయం నేను కఠినపరచుకోకుండా నా హృదయ రాయిగా మార్చుకోకుండా ప్రవ్వ మృదువైన మనసుగా నా హృదయాన్ని తయారు చేయని ప్రవ్వ నా హృదయంలో యొక్క వాక్యాలు మండాలా నేను తెలిసి తెలియక చేసిన పాపం జీవించినయా నేను దోషం కలిగి మీకు జీవించాలా సత్యాన్ని అన్వేషించాలా సత్యాన్ని ప్రేమించాలా లేఖ పరిశోధించలేదా అని మీరు హెచ్చరించిన ప్రభావ మొదట ఏం ప్రయాణంతో మీరు అని మీరు హెచ్చరించినారు ప్రభు మీ యొక్క ప్రవాసాలని గెలిచలేదు కర్రీసంగా మీరు అందుకే వాళ్ళు చనిపోతున్నారు అంతకంతకు కానీ మేము ఆకు వెళ్ళేది ప్రభుత్వం ఈ యొక్క సత్యాన్ని స్వీకరించి మా జీవితాలను అవలంబించినప్పుడు మేము అనే పిల్లకు పోయి దీన్ని ప్రకటించాలా ధైర్యంగా అందుకు మీ యొక్క పర్షుధాత్మ విషయం మాకు దించండి పర్షుధాత్మ వచ్చినప్పుడు మీరు సర్వ సత్యంలో గడిపిస్తానని కాబట్టి ఈ దినం నుంచి మమ్మల్ని నడిపించండి ఈ దినం వదులుకోని మమ్మల్ని మీ సత్యం నడిపించి మీ రాక పరచుకోవాలి దృష్టపతి బిడ్డను ఆశ్రయించింది ప్రతి పద్ధతిని ప్రతి సిస్టర్ని ఆశ్రయించింది ప్రతి పెద్దలను అందరినీ ఆశ్రయించండి సేవకులను అందరినీ ఆశ్రయించండి నిండో మిమ్మల్ని సేవించే పిల్లగా తయారు చేయండి యథాపథతో మిమ్మల్ని సేవించే బెల్లగా తయారు చేయండి వినయ వైభక్తులతో మిమ్మల్ని సేవించే పిల్లగా తయారు చేయండి వృత్తికరంగా మిమ్మల్ని సేవించే బెల్లగా తయారు చేయండి అటువంటి కృపా పాలి వీళ్ళకందరికీ అనుగ్రహించారు నాణ్య ఏ శ్రీ క్రీస్తు పక్షత నామంగా ప్రారంభించున్నాం తల్లి